్రుద్రమరుత స్తున్వ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి సామగ ధ్యాన తద్గతే ననస పశ్ యోగిన విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనందయందోపకరాయ గోవిందయ నమో నమతిస్మృతిపరాణ లయం కరుణాయం నమామి భగవత్పాద శంకరక శరవి భగోవిందో గోవిందం భజముడమే గోవిందో భజ మూడమే భజ గోవిందో భయగ విందో ప్తేసే కాతి ృకరణీ భజ గోవిందో భజ గోవిందో గోవిందో భజ మో ఢమతే గోవిందో భజ మో ఢమతే రేపు ఇలా జరగాలి భవిష్యత్తు అలా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలి అనేటువంటి ఊహలు ప్రతి మనిషిలో కదులుతూ ఉంటాయి ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆనందంగా లేము గనక రేపు అలా ఉంటే బాగుంటుందేమో భవిష్యత్తు ఇలా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఆశలో ఊహలు మనిషిలో కదులుతూ ఉంటాయి తప్పులేదు అయితే భవిష్యత్తు అలా ఉండడము అనేటువంటిది రేపు యొక్క వైభవం నేటి మీద ఆధారపడి ఉందని భవిష్యత్తు యొక్క సౌధం వర్తమానం అనేటువంటి పునాది మీదనే ఆధారపడి ఉంది అనేటువంటి సత్యం గనక అర్థం కాకపోతే ఆ తర్వాత భవిష్యత్తు అంత చీకటిగానే ఉంటుందేమో కనుక రేపు బాగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆలోచించడం తప్పులేదు కాకపోతే ఆ రేపు బాగుండడం ఏమిటో ఏదైతే మనం ఆశిస్తూ ఉన్నామో రేపు మన జీవితంలో జరగాలి అని దానికి సంబంధించినటువంటి పునాది మాత్రం ఇప్పుడే పడాలి ఆ భవిష్యత్ ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఏదైతే మనం ఊహిస్తూ ఉన్నామో కాబట్టి ఆ భవిష్యత్ వైభవానికి రూపం ఎప్పుడు రావాలి అంటే ఈ రోజే రావాలి నేడే రావాలి ఎందుకంటే మన ఊహలు భవిష్యత్తుకు సంబంధించి ఉంటాయి కానీ మనం ఆచరించేది మాత్రం వర్తమానంలోనే భవిష్యత్తులో ఏది ఆచరించలే ఇది ఒకటి బాగా అర్థం చేసుకుంటూ పోవాలి భవిష్యత్తులో ఏం ఆచరిస్తామని చెప్పండి రేపు ఆచరిస్తాను అని చెప్పడానికి ఈ రోజే ఆచరించాలి ఎందుకని రేపు అనేది రాదు ఇది మన పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళు రేపుకు రూపు లేదు అని రేపుకు రూపు లేదు అంటే రేపు అనేదాన్ని ఈరోజు మనం చూస్తామే కాని రేపుని నేడుగా చూడలేము అది ఇప్పుడు రేపు ఇలా ఉండాలి అంటాం ఈరోజు గురువారం రేపు అంటే శుక్రవారం అని అర్థం సో ఈ రోజు రాత్రి మనం పడుకోవాలి ఉదయం లేవాలి అప్పుడు రేపు వస్తుంది రేపు వచ్చింది అనుకోండి ఈ రోజు దాన్ని రేపు అంటున్నామే కానీ నిద్ర లేచిన తర్వాత దాన్ని నేడు అంటామే గానీ రేపనడానికి అవకాశం లేదు ఏదైనా అంతే కాబట్టి రేపు అనేది ఈ రోజు మనకు తెలుస్తుందే గాని రేపు అనేది ప్రత్యేకించి మనం దాంట్లో ప్రవేశించలేము ప్రవేశించిన తర్వాత అది నేడుగా మారిపోతూ ఉంటుంది ఏ రేపు అయినా కూడా నేడుగా మారుతుంది కాబట్టి రేపు నేను ఇలా ఉండాలి అనుకునేటువంటిది నేటి మీద ఆధారపడి ఉంది ఈ రోజు మనం ఏ విధంగా అయితే జీవిస్తామో దానిమీదనే రేపు ఆధారపడి ఉంది గనక శాస్త్రం అన్నది స్వకార్యం అధ్యకువీత స్వహ కార్యం అధ్య స్వహ రేపు ఏదైతే నువ్వు చేయాలనుకుంటూ ఉన్నావో స్వ స్వహ కార్యం రేపు చేయబోయేటువంటి పని ఏదైతే అనుకుంటూ ఉన్నావో దాన్ని సాధ్యమైనంత వరకు అర్ధ పుర్వీత ఈ రోజే చేయడానికి ప్రయత్నం చేయి ఎందుకని రేపనేది వస్తే రావచ్చు రాకుండా కూడా పోవచ్చు కాబట్టి ఈ రోజును ఎవరైతే చక్కగా వినియోగించుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు రేపు అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలుగుతూ ఉంటారు కాబట్టి ఈ రోజు మనం ఏ పని చేయాలి అనేది ఈ రోజే చేసుకుంటూ పోవాలి రేపటి గురించి కనుక ఆలోచనలు కదిలిస్తూ రేపనేది రోపం దిద్దుకోదది వేరే విషయం గాని నేడు మాత్రం వృధా అయిపోతూ ఉంటది రేపటికి సంబంధించిన ఆలోచనలతో ఈ రోజు వృధా అయిపోతూ ఉంటది లేదు ఈ రోజు కనుక చక్కగా వినియోగించుకుంటే రేపు మనం దేన్నైతే ఊహిస్తున్నామో అటువంటి ఆ పూర్వమైనటువంటి వైభవాన్ని రేపు చూడడానికి ఈ రోజు పునాది తయారవుతూ ఉండాలి ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది తన గాడిలో తాను బడి పయనిస్తోంది మీ పర్మిషన్ నా పర్మిషన్ అవసరం లేదు ప్రకృతికి అది అలా నడిచిపోతానే ఉంది అట్లాగే ఈ ప్రపంచం కూడాను తన దారిలో తానుబడి తాను తిరుగుతూనే ఉంది కానీ మనం ఆలోచించుకోవాలి మన ప్రయాణం ఎటు ప్రకృతి తనంతర తాను తిరుగుతూ ఉంది చెల్లిస్తూ ఉంది చెలిస్తూ ఉంది ఏ కాలాలకి ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలు ఈ ప్రకృతిలో కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే ఈ ప్రపంచం కూడా తిరుగుతూ ఉంది కానీ నేను ఏ వైపు ప్రయాణం అనేది మనం నిర్ణయించుకోవాలి లేదు మనం నిర్ణయించుకోలేదనుకోండి భవితవ్యం భవత్యేవా కాబట్టి జరగబోయే జరిగిపోతుంది అది భవితవ్యం భవతి ఏవా కాబట్టి ఏదైతే జరగబోతుందో అది జరిగిపోతుంది కాబట్టి ఆ రోజు దుఃఖపడే లాభం లేదు కనుక అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అయితే పరిణామమే అయితే దారుణమైనటువంటి స్థితిగతులు అయితే భవిష్యత్తులో వాటిని మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరి జీవితాన్ని వాళ్లే మోయాలి ఈ ప్రపంచంలో ఒకరి బ్రతుకుని ఒకరి బ్రతుకు భారాన్ని మరొకరు మోసే అవకాశం లేదు కనుక ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి గనక నా జీవితాన్ని ఏ విధంగా నడుపుకుంటూ పోవాలి అనేటువంటి ఆలోచన మనమే చేసుకోవాలి మనసైతే ఉంది దీన్ని ఎవరికి వాళ్ళు మనమే నిర్ణయించుకుంటూ పోవాలి ఎందుకని మన కోసం కాలం ఆగదు दिनया मो सायों प्रा शिशिवस पुनरायाता कालह क्रीडति गाु काल क्रीडति गाु तदपी न मुंजती భజ గోవి దౌ భజ గోవి దౌ గోవిౌ భజ మూఢమతే భజ గోవి దౌ భజ గోవి దో గోవిందో భజ మూఢమతే దినయామి సాయం ప్రాత పగలు రాత్రి సాయం ప్రాత సాయంత్రం ఉదయం అంటే దివరాత్రాలు ఉదయ సాయంత్రాలు శిశిర వసంతవు ఇది శిశిర ఋతువు ఇది వసంత ఋతువు అది గ్రీష్మతువు ఇది హేమంత ఋతువు పునః మళ్లీ మళ్లీ ఆయాత పునః ఆయాత మళ్లీ వస్తూ కాబట్టి రాత్రి ఉంటుంది రాత్రి పోతుంది మళ్లీ పగలొస్తుంది పగలుంటుంది పగలబోతుంది రాత్రి వస్తుంది సూర్యోదయం అవుతుంది మనకు ఉదయం తెలుస్తూ ఉంటది సూర్యాస్తమయం అవుతుంది మనకు సాయంత్రం తెలుస్తూ ఉంటది కనుక దిన యామిన్య సాయం ప్రతహ శిశిర వసంత కాబట్టి శిశిర ఋతువు వచ్చింది వసంత ఋతువు వచ్చింది గ్రీష్మతు వచ్చింది ఇవన్నీ చూస్తున్నాం మనం హేమంత ఋతువు వచ్చింది కాబట్టి ఏ ఏ ఋతువు ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఉదయం ఎలా ఉంటుందో అలా సాయంత్రం ఉండదు సరేనా అంటే ఉదయము సాయంత్రము ఒకే విధంగా ఉన్నట్టు అనిపించవచ్చు మనకు సూర్యోదయం సూర్యాస్తమయం కానీ సూర్యోదయంలో ఉన్నంత చల్లదనం సూర్యాస్తమయంలో ఉండదు ఎందుకో తెలుసా రాత్రి అంతా చల్లగా ఉన్నది సూర్యోదయం వస్తూ ఉంది కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడెక్కింది సూర్యాస్తమయం అవుతుంది అది తమాషా కాబట్టి చూడడానికి ఒకే విధంగా ఉండొచ్చేమో కానీ వాటి యొక్క పరిణామాలు వేరువేరుగా ఉంటాయి వాటి యొక్క ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి దినయామిన్యో సాయం ప్రాత శిశిర వశంతో పునః ఆయాత మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అనేక ఋతువులు చూస్తాం ఒక సంవత్సరంలో ఎన్నో ఋతువులు చూస్తాం ఒక సంవత్సరంలో ఎన్నో కాలాలు చూస్తాం వేసవి వస్తుంది వేసవి పోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది వర్షాకాలం పోయిన తర్వాత శీతాకాలం వస్తుంది పునః ఆయాత మళ్లీ మళ్లీ వస్తుంటాయి మళ్లీ మళ్లీ పోతుంటాయి అంటే టైమ్ ఈజ్ ఫ్లీటింగ్ కాలం ముందుకు నడిచిపోతా ఉంది గడిచిపోతా ఉంది ఈ కాలంలో ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక రోజు అంటే సూర్యోదయం ఉంది సూర్యాస్తమయం ఉంది అలాగే మధ్యాహ్నం కూడా ఉంది అది ఇంప్లైడ్ అది కేవలం ఉదయం సాయంత్రం అన్న తర్వాత మధ్యాహ్నం లేకుండా ఉండదు మధ్యాహ్నం కూడా ఉంటది మధ్యాహ్నం కూడా పునః ఆయాత కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ రేపు మధ్యాహ్నం మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం కాబట్టి మధ్యాహ్నాలు కూడా వస్తానే ఉంటాయి తెల్లవారుతూ ఉంటుంది అట్లాగే సూర్యాస్తమయం జరుగుతూ ఉంటది రాత్రి ఉంటది పగలుంటది అట్లాగే ఈ ఋతువులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కాల క్రీడతి అదే కాలం క్రీడిస్తూ ఆడుకుంటూ ఉంది చెరిస్తూ ఉంది ఈ ప్రపంచంలో కాబట్టి కాలం కదులుతూ ఉంటే ఈ మార్పులన్నీ కూడా మేము ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం కాలహ క్రీడతి ఇలా కాలం నడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది గచ్చత్యాయుహో కాలహ క్రీడతి ఆయుహో గచ్చతి కాబట్టి కాలమేమో పోతూ ఉంది అలా ముందుకి ఇలా కాలం ముందుకు పోతూ ఉంటే మన ఆయుష్ తరిగిపోతా ఉంది కనపడతా ఉంది కానీ కాలం ముందుకు పోతుంది ఆయుష్ తగ్గుతూ ఉంది ఇంత జరుగుతూ ఉన్నా తదపి అప్పుడు కూడా తత్ అపి తదపి అప్పుడు కూడా నా ముంచుహో ఆశ అనేటువంటి గాలులు అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు మనకి ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు గాలులు లేకుండా ఉండడం చూస్తూ ఉన్నామే గాని మనిషి యొక్క హృదయాకాశంలో హృదయ గగనంలో నిరంతరం ఆ గాలు వీస్తూనే ఉన్నాయి వయస్సుతో సంబంధం లేదు లింగ భేదం లేదు వయోభేదం లేదు పండిత పామురులనేది లేదు అందరి హృదయాల్లో కూడా ఈ ఆశ అనేటువంటి గాలిలు వీస్తూనే ఉన్నాయి మన గగనంలో హృదయాకాశంలో అవి వీస్తూనే ఉన్నాయి అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు నా ముంచీ అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు తదపి అటువంటి పరిస్థితుల్లో కూడాను విడిచిపెట్టడం లేదు కాలమేమో పోతూ ఉంది ఆయుష్యేమో గతిస్తూ ఉంది ఆయుష్ గతిస్తూ కూడాను ఈ ఆశ మాత్రం వదిలిపెట్టడం లేదు అని ఒక్కసారి ఇక్కడ టర్న్ తిరుగుతుంది సబ్జెక్ట్ కాబట్టి నిన్నటి వరకు చూస్తూ వచ్చాం ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నాం బాంధవ్యాలు ఎలాంటివో తెలుసుకున్నాం దేనివైపు మనసును నడుపుకోవాలని తెలుసుకున్నాం దేని నుంచి విడిపడాలనో అర్థం చేసుకున్నాం ఎక్కడ వైరాగ్యం కావాలని అర్థం చేసుకున్నాం ఎక్కడ భక్తి జ్ఞానాలు పెంపొందించుకోవాలని అర్థం చేసుకున్నాం కానీ ఇవన్నీ జరుగుతూ ఒక భయంకరమైనటువంటి ఆశ మనిషిని కృంగదీస్తూ ఉంది గనక దాని యొక్క యథార్థ స్వరూపాన్ని ఇక్కడి నుంచి టచ్ చేస్తూ ఉన్నారు ఆచార్యుల తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణాహ శ్రీమద్ రామాయణ వయస్సు గతించినా తృష్ణ నశించదు అని ఇది తమాష ఆశ ఉంటుంది కానీ ఏదైనా ఆశలు ఉండడం తప్పు కాదు కానీ అవి తీరాలన్నా లేదా అనేది కూడా చూడాలి ఎప్పుడైతే వయస్సు మళ్ళుతూ ఉందో ప్లీజ్ వయసు మళ్ళుతూ ఉంటే ఇచ్ఛ కూడా పెరగడానికి అవకాశం లేదు అసలు యదార్థంగా చెప్పాలంటే దేనికి ఆశ అయా భోగాలు అనుభవించాలి ఎక్కడ అనుభవించేది భోగాలు కాబట్టి భోగేచ్చ విషయేచ్ఛ విషయ భోగేచ్ఛ ఈ విషయాలను నేను అనుభవించాలి అనేటువంటి ఇచ్ఛ కోరిక మనసులో విపరీతంగా కదులుతోంది ఎవరికి ఆయుష్ గతిస్తూ ఆయుస్సు గతిస్తున్నే వృద్ధాప్యం కనపడతా ఉంది ఇంకే లేదు అది వృద్ధుడికి సంబంధించిన విషయం కాబట్టి వయసు ఎప్పుడైతే గతిస్తూ ఉందో ఆశ పెరుగుతుందంటే అర్థం లేదు చిన్నప్పుడు ఆశలు ఉన్నాయంటే ఒకవేళ మనం ఆశించింది కనుక లభ్యమైతే అనుభవించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ భోగాపేక్షే గాని భోగానుభవానికి అవకాశం లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దారుణ పరిస్థితి వృద్ధాప్యం అనేది ఆయుహ గచ్చతి కాల క్రీడతి కాబట్టి కాలమేమో ముందుకు పోతా ఉంది అనేక కాలాలు పోయినాయి వేసవ కాలం పోయింది వర్షాకాలం పోయింది శీతాకాలం పోయింది ఇప్పుడు పోయే కాలం వస్తుంది అదే అడే ఇంకే లేదు గచ్చతి ఆయుహో నముంచతి ఆశ ఇప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఈ ఆశ అనేటువంటి పట్టుకొని పీడిస్తున్నాయంటే దేనికోసం దేనికోసం నేను అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది ఆశ ఇంకే ఆశ ఇప్పుడు వృద్ధాప్యంలో ఆశ పెట్టుకున్నాడు అనుకోండి ఏంటి అసలు దానివల్ల భోగేచ్చ ఉంటుంది భోగానుభవానికి ఆస్కారం లేదు బాగా అర్థం చేసుకుని తినాలి అని మనసు అనిపిస్తుంది తినలేడు అదే తిన్నాడు అనుకోండి జీర్ణం కాదు జీర్ణమైంది అనుకోండి బయట రాదు అందుకనే డాక్టర్ని అడితే డాక్టర్ గారు ఏం చేయమంటారు మలబద్ధకంగా ఉంది అది వయసు మళ్ళిన తర్వాత హల్వా దినం అంటారా ఆయన అంటాడు ఆకూరి దినం పొనగంటాకు దీని మంచిది కళ్ళకు కూడా ఏం చేసుకోట్టు కాబట్టి ఎప్పుడైతే వయస్స ముందుకు పోతా ఉందో చివరి దశ వస్తుందో అటువంటిప్పుడు నేను వీటిని అనుభవించాలి అనేటువంటి భావన మనకు ఉండొచ్చేమో గానీ అనుభవించడానికి అవకాశం మాత్రం కనిపించడం ఇది విచిత్రమైనటువంటి విషయం ఓకే ఏదోదో చూడాలనుకుంటాడు ఎక్కడెక్కడో తిరగాలనుకుంటాడు కాశ్మీరికి పోతే బాగుండు ఇదంతా వృద్ధాప్యంలోనే ఎందుకంటే ఖాళీగా ఉంటాడు కానీ కాశ్మీర్ పోవాలంటే పోలేడు ఇంకా పోలేడు గని ఇక్కడనే గొడవ పెడతాడు ఏమని ఎగ్జిబిషన్ అటా ఎగ్జిబిషన్ చూస్తానంటాడు ఎవరు దేశపోవడానికి ఇష్టపడరు ఎందుకని ఒక కాలు ముందేసే రెండో కాలు గంట పడుతుంది కాబట్టి ఏం చేయాలా అందుకని వాడి పిల్లల్ని పట్టుకుంటాడు రేపు మనవడా నువ్వన్నా దేశను నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇప్పుడు కూడా చూడండి మీరు ముసలాళ్ళు ఉంటే ముందు మనం పట్టుకుంటారు ఎందుకంటే ముసలా మాటిందో కొడుకు మాటినడో ఎవరు మాటినరు వీడైతే చిన్నాడు చిన్నప్పటి నుంచి వీడి బిస్కట్ పెడుతుంటే మాటింటాడు తీరా వీడు నన్ను తీసుకుపోరా అని అంటే వాడి నానమ్మ ఏంటే తాతయ్య ఎగ్జిబిషన్ పోవాలంటే ఏం చేస్తాం రాసుకోపోవని అప్పుడు ఇన్సర్ట్ చేసి చూడు ముసలాళ్ళకే నాడా ఎందుకో తెలుసు అంతా ఊడిపోయి ఉండే ఎక్కడికెక్కడ లూజ్ అయిపోద్దు నాడా వేస్తే గానీ ప్యాంటు నిలవదు సరేనా ఇప్పుడు పోయి అక్కడ తిరిగి వచ్చాడు అనుకోండి గంట నడుస్తాడు వాడా పిల్లవాడు తొందరగా రా తాత ఉండరా టయామిన్యూ సాయం ప్రాత శిశిరవాసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చత్ ఛాయహో క్లియర్ తదపిన ముంచైతే ఆశాయి ఇప్పుడంతా తిరిగి వచ్చారనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళునొప్పులని కూర్చుంటాడు ముసల్మో వచ్చి నొక్కమంటాడు ఇంకా నొక్కింది చల్ల అయిపోయింది ఇంకా చాలు పో నువ్వు ఎందుకని నాకు కూడా ఉన్నాయి ఆవిడే ఇటువంటి పరిస్థితుల్లో ఆహారం కావాలని మనం కోరుకుంటున్నా తినడానికి అవకాశం లేదు ప్లీజ్ అండర్స్టాండ్ తినడానికి అవకాశం లేదు చూడాలనుకుంటుంటాం చూడలేము తిన్నా జీర్ణం కాదు కాబట్టి ఆశలు అయితే ఉంటాయి కానీ వాటికి రూపం మాత్రం కనిపించేటువంటి అవకాశం లేదు కాలహ క్రీడతి కాలం నడిచిపోతా ఉంది ఈ ప్రపంచంలో కొంతకాలం ఉంటాం మనం ఒక షార్ట్ వీసా తీసుకుని వచ్చాము ఈ ప్రపంచాన్ని షార్ట్ వీసా అర్థమవుతుంది గతంలో లేము వర్తమానంలో ఉన్నాం భవిష్యత్తులో ఉండబం ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు ఎంతవరకు ఉంటామో అర్థం కాదు ఇది ఒక పెద్ద జగన్నాటకం నడుస్తా ఉంది యుగ యుగాలుగా తరతలాగా నడుస్తుంది కాబట్టి యుగ యుగాలుగా తరతరాలుగా వేలాది కోట్లాది సంవత్సరాలుగా నడిచేటువంటి ఈ జగన్నాటకంలో నా పాత్ర ఏ పాటిదో ఎంతకాలం నేనుండేది రావడమే పోవడమే అందుకే షేక్స్పియర్ అన్నట్టుగా ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్ మెన్ అండ్ ఉమెన్ మియర్లీ ప్లేయర్స్ దే హ్యావ్ దర్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్సెస్ కాబట్టి ఇదొక జగన్నాటకం ఈ ప్రపంచం అనేటువంటి ద వరల్డ్ ఇస్ అ స్టేజ్ ఇదొక రంగస్థలం all men and women ikkada unde atavanti stree purushulu evaraithe undaro merely players they have their exits and entrances vallaku pravesha dwaram undi nishkramana dwaram kuda undi left front lo raavadam right front lo povadam finish kabati janma ane atavanti pravesha dwaram mrutyu ane atavanti nishkramana dwaram kabati ikkada mana patra enta oka natakam jaragutunte sar post ani vachadu ankonde vadu teesukuntadu vadu ellipothadu malli kanapadagapochchu vadu కాబట్టి తల్లి గర్భంలోనే పోయే వాళ్ళు కొందరుండారు పుట్టిన తర్వాత పోయే వాళ్ళు కొందరుండారు పెరుగుతూ పెరుగుతూ పోయేటువంటి వాళ్ళు కొందరుండారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి కాలహ క్రీడతి కాబట్టి కాలం ఎప్పుడైతే నడుస్తూ ఉందో ఏదో ఒక రోజు మన జీవితాన్ని హరించేస్తుంది కాలహ క్రీడతి గచ్చతి ఆయుహో తదపిన ముంచతి ఆశా అటువంటి పరిస్థితుల్లో కూడా ఆశలు కదల మనల్ని వదిలిపెట్టడం లేదు నముంచతి ఇంకా విడిచిపెట్టడం లేదు మనల్ని ఆశలు పట్టుకునే ఉన్నాయి కాబట్టి ఈ ఆశల వల్ల మనం సుఖపడేది ఏమిటో ఈ ప్రపంచంలో అర్థం కాదు కాబట్టి కలహ క్రీడతి ఒక్కసారి చక్రం గనకాల తిరిగి గనక క్రిందకు వచ్చిందా కొంతపోయింది అర్థం ఏం పోయింది ఆయుష్ పోయింది అర్థం ఈ బజ్బోవిందం ఉపన్యాసాలు ప్రారంభం చేసి ఐదు రోజులైంది ఇది ఐదో రోజు ఏం జరిగిందని ఆలోచిస్తే ఎంత విన్నాము ఎంత వంట పట్టింది వంట పట్టింది వేరే విషయం గాని స్థూలంగా గనక డిస్కస్ చేస్తే మాట్లాడేవాడికి వినేవాళ్ళకి ఐదు రోజులు ఆయుష్ పోయింది అనేది మాత్రం క్లియర్ అంటే ఐదు రోజులు శ్మశానానికి మనం దగ్గర అర్థం ఈ దేహం కాలడానికి ఎంత టైం ఇచ్చినాడో భగవంతుడు నాకు తెలియదు కానీ ఒక ఐదు రోజులు మాత్రం కాస్త ముందుకు వచ్చినామని అర్థం అంతే కాబట్టి అదొక కాలనర్తకి ఇది మాయ గనక నేను చూసినట్టుగా మనం మాయామయం ఇదం అఖిలం హిత్వ ఇది తెలుసుకోవాలి కాబట్టి ఈ మాయా నర్తకి నిరంతరం నాట్యం చేస్తూనే ఉంది కిరీడీ కాబట్టి కాలరూపంలో మాయా నాటకం చేస్తూ ఉంది కనుక నాట్యం చేస్తూ ఉంది గనక ఈ నాట్యాన్ని చూస్తూ జీవితాన్ని అన్యాయం చేసుకోవడమా లేక మన జీవిత గమ్యం ఏమిటో తెలుసుకొని జీవితానికి సార్థకత చేసుకోవడమా ఈ రెండు మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇదొక గారడే ఇదంత కాలహరణం ఈ ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞాన మనోహర దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని చూస్తూ ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇస్తాయని అభిప్రాయపడుతూ వీటి మధ్యలో తృప్తి చెందామని భావిస్తూ జీవిస్తుండేటువంటి వాళ్ళందరూ కూడాను చేసేది కాలహరణం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఎందుకని పొందదగింది అక్కడ ఏది లేదు గనక ఇది మాయాన్నర్తకి గారడి ఇదంతా అసలు ఈ గారడనే ఎప్పుడు నాకు టచ్ అయినా మనసులో వెంటనే సీన్ కనపడుతుంది ఇప్పుడు కూడా కనపడతాం గారడి అంటే నాకేదో కనపడుతుంది నాకు మాత్రం కారణం ఏంటంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను ఫస్ట్ ఫారం చదివేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకని ఇప్పటికి కూడా కొన్ని కొన్ని అలా ఉండిపోతాయి మనసుల్లో ఇప్పటికి కూడా గారడి అనేది కనుక వినిపించిందంటే ఆ పదం అట్లా కనుక నా మనసులోకి వచ్చిందంటే వెంటనే ఈ ఇన్సిడెంట్ వస్తుంది ఫస్ట్ ఫారం చదువుతుంటే పుస్తకాలు ఎత్తుకొని స్కూల్కి పోతా టైం ఉంది ఒక నిమిషాలు పది గంటలకు స్కూల్ బయలుదేరిపోతూ ఉన్నాను మధ్యలో ఒక గారెడీ జరుగుతా ఏమిటో అట్లా చూసిపోదాం టైం ఉంది కదా పది నిమిషాలు ఉందిలే ఇంకొక ఐదు నిమిషాలు వెళ్ళిపోదాం మధ్యలో ఉన్నాం కదా అని అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఒక అమ్మాయి అత్యేక మీద ఎక్కి అత్యేక మీద అమ్మాయి నడిచిపోతా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ తర్వాత అది అయిన తర్వాత ఆమె దిగడం ఆమెను ఒక కర్ర మీద పెట్టడం ఆ పైకి పోవడం వీడు కర్ర ఎత్తుకొని ఇలా ఇలా ఎలా అనడం ఇవన్నీ జరుగుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీట్ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపిస్తూ ఉంది అలాగే చూస్తూ ఉంటే ఈ పది నిమిషాలు పోయి ఇంకొక ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా అయింది అదే త ఇక్కడ నుంచి నేనుగా స్కూల్కి పోవడం మాస్టర్ ఎప్పుడు పద్దతికి వచ్చేవాడివి ఏమైంది నీకు నువ్వేదో బాగా చదువుతావు పైకొస్తావు అనుకున్నా నీకు ఇట్ల పట్టు చేయి ఫస్ట్ ఫర్ ఏ బెత్తం తీసుకుని కొడతావుంటే దెబ్బలు కాదవి ఆ రోజు విపరీతంగా కొట్టాడు ఇక ఏడుస్తూ కూర్చొని అది అయిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చాను మధ్యాహ్నం వచ్చాను వెళ్ళాను మళ్ళీ సాయంత్రం వచ్చాను సాయంత్రం రాగానే మా నాన్న పట్టుకొని కొట్టాడు ఎందుకంటే మధ్యాహ్నం ఆ మాస్టర్ కనపడ్డాడు ఆయనకి ఆయన అంటే ఏం స్వామి మీ అబ్బాయి ఏదో పర్వాలేదు పైకి వస్తాడని అనుకున్నాం ఆయన ఈ రోజు ఇరవై నిమిషాలు లేట్కి వచ్చాడయ్యా స్కూల్కి ఏంటంటే నువ్వు పది నిమిషాలు ఇక్కడి నుంచి ముందే పోయావు కదా ఎందుకు ఇరవై నిమిషాలు లేట్ అయ్యావు ఏం చేసావు ఎక్కడ పని ఇక ఎన్నో అక్కడ దెబ్బలు ఇక్కడ దెబ్బలు కదిలిన దెబ్బలు వెళ్లిన దెబ్బలు నాకు అప్పుడు అనిపించింది ఓహో ఈ గారెడ్డి ఎప్పుడైనా దెబ్బలు తప్ప ఎక్కడ కదిలిన దెబ్బలే పోయిన చోట దెబ్బలే అంతే ఇంతే ఇది ఇది ఒక్కడ పడిపోయింది మనసులో గారడని ఎవరైనంటే కూడా నాకు ఆ ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తా ఉంటది మాస్టర్ కొట్టింది నాన్న కొట్టింది జ్ఞాపకం వస్తా ఉంటది కనుక ఇక్కడ కొట్టాడు అక్కడ కొట్టాడు చావులో దెబ్బే ఇది చావు దెబ్బ ఆహా జన్మలో దెబ్బే కాబట్టి దానికి తిరిగి మధ్యలో దెబ్బలు తగులుతూ బతకడం తప్ప మరొకటి లేదు కాబట్టి ఈ గారడని చూస్తూ ఈ నృత్యాలు చూస్తూ ఈ మాయా నర్తక యొక్క మాయాజాలాన్ని చూస్తూ జీవితాన్ని అన్యాయం చేసుకోకూడదు దాన్ని తిప్పాలి ఏం చెయ్యాలి తిప్పాలంటే నర్తకి గనక మాయా ఆ నర్తకి అనేదాన్ని తిప్పితే నర్తకి కీర్తన భజ గోవిందోవిధ గోవిందం భజ మూఢమతే కాబట్టి ఇది రావాలి మనకు లేదా ఈ గార్డెన్ పడిపోతాం ఈ గార్డెన్ నుంచి తప్పుకోవాలనుకోండి ఎప్పుడు భజ గోవిందం భజ గోపాలం ఆగమసారం योग विचारो आगम सर योग विचारो आगम सर योग विचारो भोग शेरी भुवना था భోగశరీర భువనాధారౌ భజ గోపాలం గోపాల భజరే గోపాలం రే భజరే మానస ఆ భజ రే గోపాలం ఆగమసారం కాబట్టి వేదాల యొక్క వేద జ్ఞానం యొక్క సారమివరో గోభిర్ వేదాంత వాక్యర్యవ వింద్యతే లభ్యతే ఇది గోవిందజ గోవిందం వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు ఆగమ సారం ఆనంద శరీరం భోగ శరీరం భువనాధారం ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి వాడు అటువంటి పరమేశ్వరుని ధ్యానించడం వల్ల జగన్నాథుని ధ్యానించడం వల్ల ఈ గారడి నుంచి బయటపడగలమేమో కాని లేకపోతే కాలహ క్రీడతి గచ్చతి ఆయు తదపి ముంచతి ఆశావాయు కాబట్టి ఆయువు ముందుకు ఆయుష్ ముందుకు పోతూ ఉండొచ్చు దాంతో పాటుగా జ్ఞానం కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది చిన్నపిల్లవాడు తప్పు చేస్తే కొట్టాం దెబ్బలు తింటాడు అదేవాడు పెద్ద అయ్యాడు అనుకోండి కొట్టండి ఏమంటాడు ఏంటి ఇప్పుడు కూడా కొడుతున్నావు అప్పుడు సరే కొట్టాం ఇప్పుడు కూడా కొడతావేంటి ఇప్పుడు కూడా నేను చిన్నపిల్లాడినే అది తమాషా ప్రతి ఇంట్లో ఉంటుంది అది ఏంటి నానా అమ్మా ఏంటి నానేంటి ఇప్పుడు కూడా నన్ను కొట్టడానికి వస్తున్నాడేంటి నేనేంటి ఏంటమ్మా నేను చిన్నపిల్లని అనుకుంటున్నాడా ఇంటర్మీడియట్ మూడు సార్లు తప్పినాడిని ఏంటి సరే నాయనా నిజమేరా ఎందుకంటే చిన్నపిల్లవాడిని కొడితే వాడు భరిస్తాడు పెద్దవాడైన తర్వాత కొట్టకూడదు వాడిని ఎందుకని వాడు పెద్దవాడు గనక పెద్దవాడైతే ఎందుకు కొట్టకూడదు పిల్ల చేష్టాలు చేయడు గనక చేశాడు అనుకోండి అప్పుడేం చేయాలి ఇంకా పెద్దవాడు కాదు అని అర్థం ఇప్పుడు కనుక నాకు పెద్దతనము అనేది వయసు రావడం వల్ల కాదు వయసు ఏముంది తింటూ ఉంటే వయసు పెరుగుతుంది దానికి ఏం చేయాల్సిన అవసరం లేని లేదు ఏదో ఒకటి తింటూ ఉండాలి ఈ ప్రపంచంలో గాలి బీల్చుకుంటూ ఉండాలి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి అంతే ఏం చేయని లేదు వయసు పెరగడానికి అర్థం వస్తుంది కాదు గాడిదలకు పెరుగుతుంది గుర్రాలకు పెరుగుతుంది కుక్కలకు పెరుగుతుంది కాపులకు పెరుగుతుంది అన్నిటికీ వయసు పెరుగుతూనే ఉంటుంది కానీ పెరిగితేనే మనిషి పెరిగినట్టు ఊరిక వయసు పెరిగితే కాదు వయసు జంతువులకి పశుపక్షాదులు కూడా కాబట్టి బుద్ధి పెరగాలి బుద్ధి పెరగలేదనుకోండి ఇంకేం పెద్దతనం అక్కడ కాబట్టి వృద్ధు ఎప్పుడైతే వృద్ధుడు అవుతూ ఉండాడో గచ్చతి ఆయు ఆయువు క్షీణిస్తూ ఉంది నేనింత పెద్దవాడిని అయ్యాను డెబ్బై సంవత్సరాలు వచ్చాయి ఎనభై సంవత్సరాలు వచ్చాయి వయసును కాదు మాట్లాడాల్సిందే జ్ఞానాన్ని గురించి మాట్లాడాలి కనుక ఒకవేళ ఇంతవరకు వృధా చేసుకుని ఉంటే ఇప్పుడైనా కూడాను ఆ ఆశల్ని వదిలిపెట్టి ఇంతకాలం మనల్ని ఉద్ధరించలేనటువంటి ఆశలు ఇప్పుడు మాత్రం ఏం ఉద్ధరిస్తాయి చెప్పండి ఇంతకాలం అన్యాయం అయిపోయింది ఇప్పుడు మాత్రం ఏమి న్యాయం జరుగుతుంది వాటి వల్ల కాబట్టి వదిలిపెట్టి దృష్టిని భగవంతుడి మీద లగ్నం చేయాలి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమాతే ప్లీజ్ స్వామిజీ వయసు గతించిన జవసత్వాలు ఉడికిపోతూ ఉండినా ఎందుకని ఈ ఆశలు ఇట్లా కదులుతున్నాయి కారణం ఏంటి అది నైనా వీటి వెనక మమకారాలు వీటి వెనక మమకారాలు వాటి స్వరూపాలు కూడా అర్థం కావడం లేదు కనుక ఆశలు పెరుగుతూ ఉన్నాయి కాతే కాంత ధనగత కాంతా ధనగత చింత వాతులం తవ నాస్తి నియ కాధనగత చిత్త వాతులకి తవ నాస్తి నియజతి సజ్జన సంగతి ఆ జగతి సజ్జన సంగతి రేకానవ భవతి భవార్నవ తరణి నౌకా భజ గోవిందం భజ గోవిందో గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందో గోవిందం భజ మూఢమతే ఆశలు కదలడానికి కారణం ఇది కాంతా ధనగత చింత అందువల్ల ఆచార్యులు వారి ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇది ద్వాదశ మంజరికాస్తోత్రంలో చివరి చివరి శ్లోకం ఓకే పద్మూడు కదా అంతే పద్మూడు ఆ మొదటిదేమో పల్లవి భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూడు అతే సంప్రాప్తే సన్నిహితరక్షది ఋకృంకరనే అది పల్లవి ఇకపోతే ద్వాదశ మంజరికాస్తోత్రం పన్నెండు శ్లోకాలు కనుక అది కలిపితే పద్మూడు ఇక్కడికి తర్వాత చతుర్దశ మంజరికాస్తోత్రం స్టార్ట్ అవుతుంది ంత కే పుత్రోయ అతీవ విచిత్ర ఇంత ముందు ఇక్కడ తే కాంత ధనగత చింత కా అది అక్కడ కాతే కాంత తే కాంత కా అంటే నీ భార్య ఎవరు కస్తే పుత్రే పుత్రహ కహ నీ పుత్రుడెవరు అని అక్కడ ప్రశ్నే అది చూచా మోన ఇది తే కాంత చింత ధనగత చింతకా అది అన్వయక్రమం కాబట్టి భార్యను గురించి ధనాన్ని గురించి చింత ఎందుకు వాతుల వాతుల అంటే మంచిగా ప్రే ప్రేమగా వెలవడ పిచ్చోడా ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కూడా మారకపోతే ఇంకా చేసేది ఏమీ లేదు ఆ ఘటాన్ని అందువల్ల పిచ్చోడాన్ని వెలవడా వాతుల కిమ్ తవ నాస్తి నియంత తవ నియంతా నాస్తికిం ఏమయా నిన్ను పరిపాలించేవాడే లేడనుకుంటూ ఉన్నావా నిన్ను నడిపేవాడే లేడనుకుంటున్నావా ఈ ఈ జగత్తులో కేవలం నీ వలనే జీవిస్తావని అభిప్రాయపడుతూ ఉన్నావా జగన్నాథుడు అక్కడున్నాడనేది మర్చిపోయినావా త్రి జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవా తరణి నౌకా త్రిజగతి ఈ ముల్లోకాల్లో కూడాను సజ్జన సంగతి సత్పురుష సాంగత్యం ఉందో ఇది ఏకా ఇదే ముఖ్యమైనటువంటిది భవతి భవార్ణవ తరనే నౌక భవార్ణవ తరనే ఈ సంసార సముద్రాన్ని దాటించడానికి ఏకా నౌకా భవతి ఆ ముఖ్యమైనటువంటి నౌక నావ ఏదైతే ఉందో అది సత్పురుష సాంగత్యమేనని ఇంకా తెలుసుకో ఈ మమకారాల్ని వదిలిపెట్టి సత్సంగం వైపు తిరుగు కాబట్టి ఇవన్నీ ఏవైతే నావి నావాళ్లు నాది అనుకుంటూ ఈ మమతల నుంచి విడిపడి ఓ సమతని జీవితంలో నింపేటువంటి మహాత్ముల సహచర్య భాగ్యాన్ని పొంది తరించు అనంటూ ద్వాదశ అంజరికా స్తోత్రం సమాప్తం సజ్జన సంగతంతోనే సమర్థం అయిపోతుంది కాంత ధనగత చింతి దేని మీద కదులుతాయి ఆశలు నా భార్య ఇంకా భార్య అంటే మన వాళ్ళని అర్థం ముందు ఆవిడే ఆ తర్వాత బిడ్డలు ఆ తర్వాత ఇంకా కనెక్షన్ ఉండలే మొదట ఆవిడ చెప్తే ఇంకా మీతో అంతా అర్థం ఇప్పుడు గోదావరి అన్నాం అనుకోండి గోదావరి అనేస్తే ఇంక ఎక్కడెక్కడ పాయలు ఉన్నాయో చీరికలు ఉన్నాయో అన్నీ ఉన్నాయో కాలువలు ఉన్నాయో అవన్నీ గోదావరికి సంబంధించినవి అట్లాగే కాంత అనగాని భార్యను ఎప్పుడైతే చెప్పాడు ఆటోమేటిక్గా బిడ్డలు అని అర్థం బిడ్డలని ఎప్పుడైతే చెప్పాడు కోడళ్ళు అని అర్థమే అల్లుళ్ళు అని అర్థమే కోడళ్ళు అల్లుళ్ళు కనుక తర్వాత మనవరాళ్ళు అర్థం మనవాళ్ళు అర్థం ఇంక పోతా ఉంటుంది అదొక స్రవంతి గోదావరి స్రవంతి లాగా ఇదొక స్రవంతి కనుక తే కాంతా కా ధనగత చింత అదే అయ్యా స్వామిజీ చూడండి నావాళ్ళు నావాళ్ళు నా వాళ్ళు నా భార్య నా ధనం ఇది ఈ చింత నీకెందుకు బాగుందాయా నువ్వు చెప్పే నీకు సరే ఏమి లేకపోవచ్చు శంకరాచార్య మాకు లేరా నీకు భార్య లేదని నీ భార్యను కూర్చొని నువ్వు నీకు భార్య లేకపోవడం నీ కర్మ మాకు భార్య ఉండడం మా సరే కాబట్టి మేము ఆలోచించకుండా ఎక్కడ ఉంటాము చెప్పు ఆలోచించాల్సింది నేనేనో చూడు బాబు ఆలోచించుకోలే మంచిదే ఇప్పుడు ఆలోచించి ఏం చేస్తావు ధనాన్ని గురించి ఆలోచన భార్యని గురించి ఆలోచన మొదట భార్య అంటే మన వాళ్ళు మన వాళ్లు నా వాళ్లు నా ధనం నా వాళ్ళని చూస్తాం మొదట ఇవాళ్ళు ఏంటి ఇప్పుడు విషయం ఇంతవరకు చూచాం నా వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడ గెలిచాము అది వేరే విషయం పోని ఈ దశలో ఆ కోణంలో చూడటం లేదు నేను పోని మన వాళ్ళు అని అనుకుంటాం ఆ మన వాళ్ళని మనం ఏమన్నా సరిచేయగలమా నంబర్ వన్ మన వాళ్ళు పోతూ ఉంటారు ఆపగలమా ఒకవైపు మన వాళ్ళు అని అంటూనే వాళ్ళు మన కళ్ళ ముందే దారుణంగా చనిపోతూ ఉంటే చూస్తూ బ్రతికించలేని వాళ్ళం బ్రతుకున్నప్పుడు ఏమో ఉద్ధరిస్తాం చచ్చిపోతున్నప్పుడే మనం ఏం చేయలేకపోతున్నాం చూస్తూ కళ్ళ మన కళ్ళ ముందే పోతుంటారు వాళ్ళు ఇట్లా ఇట్లాంటి మన కళ్ళ ముందే సార్ మన కళ్ళ ముందే పోతా ఉంటే చూస్తూ చూస్తూ భయంకరంగా పోతా ఉంటే చూస్తూ వాళ్ళని కాపాడలేని వాళ్ళం బ్రతుకున్నప్పుడు మనం ఏం కాపాడగలుగుతామని ఆ మాత్రం బ్రతుకున్నప్పుడు కనుక వాళ్ళని మనం కాపాడగలిగి ఉంటే అసలు చచ్చిపోతారు పోని చచ్చిపోయే వాళ్ళని కాపాడాలి అని అనుకోవడానికి వాళ్ళని రక్షించాలి అనే భావన చేయడానికి రక్షించగలము అని అనుకోవడానికి పోయి మనల్ని మనం రక్షించుకోగలమా రేపు పోయేటప్పుడు మనల్ని మనం రక్షించుకోలేము వాళ్ళు పోతూ ఉంటే ఏమీ చేయలేము వాళ్ళని ఉంచుకోలేము దేనికని ఏంటి నా వాళ్ళు ఏమిటి నా వాళ్ళు మన వాళ్ళు ఉంటే మనం చేయగలిగి ఉండాలి ఏదో చేసే అవకాశం లేదు శాస్త్రం చెప్తున్నది ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకో ఉంటే ఉండని ఎవరున్నా ఉండని నా వాళ్లు అనుకోవాల్సిన అవసరం లేదు అంత నా వాళ్ళు అనుకునే వాళ్ళవైతే వాళ్ళు పోగానే కూడా తోక పట్టుకొని మనం కూడా పోయి ఉండాలి లే ఇంకెవరు లేరు ఆడవడానికని ఉంటాం అది తమాషం ఏమి మన వాళ్లే కదా మన వాళ్ళు అయినప్పుడు వాళ్ళు లేనప్పుడు మనం ఎందుకు ఉండేది మనతో కలిసి వాళ్ళు ఉన్నారు మనం వెళ్ళారని బాధపడుతున్నాం మనం కూడా పోతే పోలే చూడండి వాళ్ళు పోయినా మనం పోవడం లేదు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు లేకపోయినా మనం బ్రతకగలం ఎందుకో తెలుసా మనం లేకపోయినా వాళ్ళు బ్రతక్క ఇది సార్ వాళ్ళు లేకపోయినా మనం బ్రతుకుతాం మనం లేకపోయినా వాళ్ళు బ్రతుకుతాం ఇది ఒక లిప్ నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్లు ఉన్నంత పోయిన తర్వాత ఏడ్చేసి వదిలేసేడేవంతే అర్థమవుతుంది కాబట్టి పోయిన వాళ్లతో కలిసి ఎవరూ పోలేదు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మాత్రమే కలిసి ఉన్నాం దాన్ని అదృష్టంగా భావిస్తే కలిసి పోలేం గనక కలిసి ఉన్నాం కాబట్టి అదృష్టవంతులం కలిసి ఉన్నాం గనక అదృష్టవంతులం ఎప్పుడో తెలుసా కలిసి ఉంటే కాదు కలిసి గోవిందుణ్ణి భజిస్తే అప్పుడు అదృష్టవంతులం మా అంతే చేయలేకపోయినామనుకోండి ఈ పని దురదృష్టవంతులం అని అర్థం అంతకే దురదృష్టవంతులు కాబట్టి నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు ఎవరితో కలిసి వచ్చాము ఈ ప్రపంచంలోకి ఎవరితో కలిసి పోతాం ఈ ప్రపంచంలో ఉన్నవి ఉన్నవి కానీ ఎప్పుడు పోతాయో తెలియదు ఇదంతా మమకారం మమకారం ఈ మమకారంలో పోరాటం నావాళ్ళు నా వాళ్ళు ఘర్షణ ఘర్షణ మనసులో ఒకటే ఘర్షణ ఏమయ్యా నా వాళ్ళు నా ధనం అంటే కేవలం నువ్వు అలా అనుకుంటూ ఉంటేనే బ్రతుకుతావా కిం తవ నాస్తి నియంత తవా నియంత నాస్తి ఏమయ్యా నిన్ను పరిపాలించేటువంటి పరమేశ్వరుడు లేదనుకుంటున్నావా నువ్వు నీకు ఈ జన్మనిచ్చిన వాడు ఎవడు ఈ దేహాన్ని ఇచ్చిన వాడెవరు ఆ భార్యనిచ్చిన వాడెవరు బిడ్డల్నిచ్చిన వాళ్ళెవరు ఈ మాత్రం మనం జీవించగలుగుతున్నాం అంటే అనుగ్రహంతో జీవిస్తూ ఈ ప్రపంచం అందుకని నియంత మీకు బాగా అర్థమవుతుంది నియతి ఎక్కడుందో అక్కడ నియంత అండర్స్టాండ్ కాబట్టి నియంత అంటే ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు కదా ఇది అనేక విన్నారు మీరు కనుక భగవంతుడు విశ్వంలో విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు విరమించలేదు ఈ విశ్వంలోనే ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ధర్మరూపంలో ఉన్నాడు కాబట్టి నియతి ఇక్కడ ఉంది గనక ఆర్డర్ ఉంది గనక ఈ ఆర్డర్ను తయారు చేసిన వాడు నియంత ఉన్నాడు గనక ఆయన యొక్క ధర్మాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి గనక ఆయన ధర్మాల్ని అనుసరించి నీకు ఎప్పుడు ఏం రావాలో ఎలా రావాలో ఏది రావాలో అందుతూ ఉంది నీకు వచ్చేటువంటి దాన్ని ఎవడో ఆపలేడు నీకు రాని దాన్ని ఎవడో ఇవ్వలేడు ఈ ప్రపంచాలు కాబట్టి ఎవరికి ఏది రావాలో అదంతా కర్మఫలం కనుక కర్మఫలాన్ని అందించడానికి కర్మఫల ప్రధాత పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఒక అమృత హస్తాల నుంచి మనకి ఇది ఒక అందుతూ ఉంది అటువంటి నియంత ఉండేటప్పుడు అనవసరంగా నువ్వు ఆలోచించి అలసిపోవడం ఎందుకు చెప్పండి అప్పుడు నారు పోసిన నీరు పోస్తాడు కదా అందరు చెప్తారు ఏమో కొందరు నారు పోసేసి పోతా ఉండరు నీరు పోయడం ఎందుకంటే నీరు లేదు ఏమయ్యా నీరు పోయలేదు నీరు మీరు మేము నారిస్తాము నీరు మీరు పోసుకోండి అది దాని పేరు నీరు మీరు ఓకే ఇది నీరు మీరు కాబట్టి నారు పోసిన వాడు నీరు పోస్తాడో లేదో నాకు తెలియదు కానీ మూతి పెట్టినవాడు మాత్రం మేత పెడతాడు దీన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు మూత ఒకటి పెట్టాడు కనుక తినడానికి మేత పెడతాడు సార్ నువ్వు ఉండు ఇది ఒక హార్డ్ ట్రూత్ అదే ధైర్యం సాధువుకి వదిలేసి వస్తాడు కొంపంటే కారణం ఏంటంటే మనం ఎక్కడున్నా సరే మనకు అందాల్సింది అందుద్దమ్ అమ్మా మీరు పోయి కూర్చోండి ఎక్కడైనా చెట్టు కింద కూర్చోండి అందుద్దా ఏదో ఒక ఊరికి వెళ్ళి ఒక చెట్టు కింద కామన్గా కూర్చోనివ్వండి టైంకి ఎవడో ఒకటి తెచ్చి పెడతాడు కాకపోతే మీరు చూస్తూ ఉండి ఒకటి పెడతాడని అదొక్కటే అది చేయకుండా ఉంటే ఎవడో ఒకటి తీసుకొచ్చి పెడతాడు ఎందుకని మనకు వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు ఓకే అరణ్యాల్లో ఉండేటువంటి జంతువుకు ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షికి ఆహారాన్ని సమకూర్చేటువంటి వాడు నీళ్ళలో ఈదేటువంటి చేపకి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు ఎక్కడో రాయిలో మధ్యలో ఉండేటువంటి కప్పక నీళ్లు పెట్టినటువంటి వాడు నీకు నాకు పెట్టడా ఏంటి చెప్పండి ఏది విశ్వాసం లేదు విశ్వాసం లేదు మన సందేహాలే గుండె సంశయాలే ఏం బతుకుతాడు మనిషి కాబట్టి ఇవన్నీ మన కళ్ల ముందు జరుగుతూ ఉన్నాయి మనం ఆహారం తిన్నా అది లోపలెట్లా జీర్ణం అవుతుందో మనకు తెలీదు భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి నియతి నడుస్తూ ఉంది గనక ఈ ఆహారం అంతా జీర్ణమవుతుంది మనం ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండగలుగుతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వాడు నిన్ను నన్ను ఉద్ధరించడా ఏంటి ఇది ఒకవైపు కనపడుతూ ఉండినా తే కాంత ధనగత చింత కా నా వాళ్ళు నా ధనం ఎందుకు ఇదంతా మమ్మకారం ఇంకేమీ లేదు ఒకవైపు ఇది కనపడుతూ జ్ఞానం అలవడ్డం లేదు గనక మమకారమే ప్రధానంగా ఉండిపోయింది ఇదొక ఇది ఇదే యుద్ధం ఇదే కురుక్షేత్రం ఇదే కురుక్షేత్రం ఒకవైపు తెలుస్తూ ఉంది సత్యం అది పాండవుల యొక్క మనస్తత్వం ఒకవైపు మళ్లీ మమకారాలు అహంకారాలు కదుగుతూ ఉన్నాయి ఇది దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఈ రెండు గెలిచి ఉంటేనే కురుక్షేత్రం ఆ కురుక్షేత్రం ఎక్కడో కాదు ఈ ధర్మక్షేత్రంలోనే ఉంది కురు కురు చెయ్యి చెయ్యి చెయ్యి ఏం చేస్తాం ఈ ప్రపంచంలో దిలో మమకార జలము ఎవరి నైనా మున్సుట తజ్యము సమ్మర నదిలో మమకార జలము ఎవరి నైనా మున్సుట తజ్యము ఎంత ఇది నా తెలియదు తీరము ఎంత దిన తెలియదు తీరము ముందు వెన్ను కాసారమ్మె సంగ్రామము తెగిన ప్రేగు అను బంధము జీవుల ఆరాటము పోరాత సంసారమే సంగ్రామము కాబట్టి సంసారమే ఒక మహాయుద్ధం దీంట్లో ఉండేదంతా ఈదడం ఏమి ఇదేది తే కాంతా చింత ఇదే మమకార సమర నదిలో మమకార జలం నా వాళ్ళు నా ధనము నా నా కర్మ దీంట్లో పడ్డవాళ్ళు పైకి లేచిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవరినైనా ముంచుట తథ్యం కాబట్టి ఎవరెవరిన చూసుకోండి దుర్యోధన దగ్గర నుంచి ఈరోజు మన తాత వరకు అందరూ మునిగిపోయిన వాళ్ళే గానీ తేలిన వాళ్ళే ఎవడో కనపడ్డం సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట తథ్యము ఎంత ఈదినా తెలియదు తీరము కాబట్టి జీవితంలో ఇత్తు ఉండడమే ఏం చేస్తాము చెప్పండి అంటే కొంత దూరం ఈదేమనుకోండి దాని తీరం ఎక్కడో తెలియడం లేదు కనుక ఇంకా కనపడతా ఉంటుంది మళ్లీ కొంత దూరం ఈయుత్తాం అలిసిపోతూ ఉంటాం ఇంకా కనపడతా ఉంటుంది చదువుకున్నప్పుడు కొంత ఈదేం ఉద్యోగాల్లో కొంత ఈదేం పిల్లలు కలిగిన తర్వాత కొంత ఈదాం మనవాళ్ళు మనవాళ్ళు కలిగిన తర్వాత కొంత ఈదాం రిటైర్మెంట్ తర్వాత కొంత ఈదేం ఆ తర్వాత ఈద లేక చూస్తున్నాం కాబట్టి ఈద కలిగినంత వరకు నువ్వు ముందుకు పోతావు ఈద లేని క్షణంలో మునిగిపోతావు ముందుకు పోయేది కాదు మునిగిపోవడం అదే జరుగుతుండేది అప్పుడు కనుక దిగి చూశాడు అనుకోండి ఏమి సాధించాం అంత చీకటి ముందుకు చూచాడనుకోండి చీకటి ముందు వెనక గడాంధకారం ఇది సంసారం ఇది సంసారం ఇదంతా మమకారం ఈ మమకారం ఏర్పరిచినటువంటి సంసారం ఇది దీనికి ఆధారంగా అహంకారం ఉంది ఈ రెండు కరిగితే గాని ముందుకు పోయేందుకు అవకాశం లేదనక వాతుల కింతవ నాస్తిని అంతా నేను రక్షించేవాడు లేడని అనుకుంటూ ఉన్నావా ఉన్నాడు కానీ నీకు అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి నా అంతటా నేను దాటలేని ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని కాబట్టి దాటించేటువంటి నౌక ఒకటి కావాలి నాకు ఆ నౌక ఏంటో తెలుసా త్రి జగతి ఈ ముల్లోకాల్లో పోయి చూడు ఒకే ఒక నౌక ఉంది అది సజ్జన సంగతిహి అది జగతి ఈ మమకారం పోవాలి ఈ మమతలన్నీ పోవాలి పరమేశ్వరుని మీద మనసు ధ్యానం లగ్నం కావాలి అనుకున్నట్లయితే సజ్జన సంగతి ఏకా నౌకా భవతి అది అడా అన్వయక్రమం అది త్రిజగతి ముల్లోకాల్లో కూడాను సజ్జన సంగతి ఏకా సజ్జన సంగతి రేఖ ర్ణవ తరణే నౌక భవార్ణవతరణే భవ అది భవా అంటేనే సంసారం భవార్నవ భవ ఏ ఆర్ణవ భవార్ణవ సంసార సాగర భవా అంటే అగుట భవా అంటే కావడం అంటే ఇప్పుడు లేనిది మళ్ళీ కావడం ఇది సంసారం ఇది బికమింగ్ నాట్ బియ్యింగ్ ఇట్ ఇస్ బిక్కమింగ్ ప్లేస్ అగుట్ట తృప్త భవిష్యామి అది భవా అంటే కాబట్టి ఇంకా కావాలి ఏదో కావాలి ఏదో కావాలి రేపేదో జరగాలి ఎల్లుండేదో జరగాలి మళ్ళీ ఏదో జరగాలి నా భార్యకి ఇలా జరగాలి నా పిల్లలకిలా జరగాలి అది ఇది ఇది ఇది ఈ విధమైనటువంటి ఆలోచన ఇది యోగం కాదు ఇది ఇది రోగం అందువల్ల దాని పేరేంటి భవ రోగం భవ రోగం అంటే సంసార రోగం ఇది ర్ణవ ఆర్ణవ అంటే ఆ భవ ఏదైతే ఉందో ఆ సంసారముద్రం ఏ ఆర్ణవ భవార్ణవ సముద్ర తరణి భవార్ణవ తరని సముద్ర తరణీ సజ్జన సంగతి సజ్జన సాధూనా సజ్జనా సంగతి ఏకా ముఖ్యా నౌకా కాబట్టి ముఖ్యమైనటువంటి నౌక ఒక్కటే అది సజ్జన సంగతి మహాత్ముల యొక్క సహచర్య భాగ్యం తప్ప మరొకటి లేదు ఎందుకని అక్కడే మన దరిద్రమంతా వదులుతుంది ఈ మమకార దారిద్ర్యం ఏదైతే ఉందో ఇదంతా వదిలేది మహాపురుషుల యొక్క సాన్నిధ్యంలోనే గనక భవార్ణవ తరణి భవార్ణవహ భవసాగరహ భవ తరణి దాన్ని దాటించేటువంటిది ఏకా నౌకా భవతి ఏకా నౌకా భవతి येका मुख्या नौका सज्जन संगति संगति सज्जना, सज्जना सहचर्य महात्म याहचर्य मे मनल उद्धरी इनको भक्ति ज्ञान वैराग्यादी पुनः स्मरय बोधयती सहांता కాబట్టి వాళ్ళ దగ్గరకు పోతే ఎట్లా తరిస్తా తరిస్తాం మనము భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః పునః స్మరయంతి బోధయంతి చా మహాంత కాబట్టి ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు పదే పదే వాళ్ళు మనకేం తెలి తెలియజేస్తారు తెలుసా వైరాగ్యం బోధిస్తారు నాయన ఈ ప్రపంచం శాశ్వతం కాదు ఇదిగో నీ పిచ్చి కథలన్నీ కట్టిబెట్టయి పోడైపోతావు జాగ్రత్త జాగ్రత్తగా అర్థం చేసుకో ఇవి కాదు మనకు కూడా వచ్చేటువంటిది అని వైరాగ్యాన్ని తెలియజేస్తారు భగవంతుని ఏమిటి తెలియజేస్తాడు భగవంతుని వల్ల మనం ఎట్లా జీవిస్తున్నామో అర్థమయ్యేటట్టు చేస్తారు తద్వారా మనలో భక్తిని తీసుకొని వస్తారు భక్తి కలిగిన తర్వాత భగవత్ కృపతో మనం దయను పొందుతాం భక్తి కార్యాలు అలౌకికమైనటువంటి కార్యాలు చేసి ఆ దయ మన మీద పడుతూ ఉంటే మన మనసు విశుద్ధమవుతూ ఉంటుంది ఇలా విశుద్ధమైనప్పుడు జ్ఞానాన్ని కాబట్టి జ్ఞాన భక్తి వైరాగ్యాది పునహ పునహ మళ్లీ మళ్లీ తెలియజేసి స్మరయంతి బోధయంతి మహాంత అలా చేస్తూ ఉన్నారు గనక సజ్జనాం సంగతిహి ఏకా ముఖ్య నౌక భవతి దేనికి భవార్ణవ తరణే సముద్ర తరణే భవసాగర తరణే అదొక్కటే మన నౌక మనల్ని దాటించేటువంటిది కాబట్టి సజ్జన సాంగత్యము అనేటువంటి నౌకలో గనక కూర్చున్నావా ఈ సంసార సముద్రాన్ని ముందు వెనక గాఢాంధకార ఉన్నా దీనిని మనం దాటి ముందుకి పోగలము అండర్స్టాండ్ ముందుకి పోగలము లేదనుకోండి సజ్జన సాంగత్యం కాకుండా దుర్జన సాంగత్యం అనుకోండి భవాన్ మునిగిపోతాం అంతగానే ఇంకేమి లేదు అందువల్ల తరతి శోకం ఆత్మవిత్ చందోగ్యం చందోగ్య పనిషత్తులో తరతి శోకం ఆత్మవిత్ ఆత్మవిత్ ఎవడైతే ఆత్మలు తెలుసుకుంటూ ఉండాడో వాడు శోకం తరతి ఈ శోక సముద్రాన్ని దాటిపోతూ ఉండాడు అంతవరకు ఉంటాడు శోకంలోనే పడి ఉంటాడు ఇది శోక సాగరం దుఃఖ సాగరం ఈ దుఃఖ సముద్రం నుంచి దాటి బయటికి పోవాలి అనుకున్నట్లయితే ఆత్మజ్ఞానం వాడికి కలగాలి ఈ ఆత్మ జ్ఞానం సత్పురుషుల యొక్క సాన్నిధ్యంలో మనకు కలుగుతుంది గురువుల యొక్క సన్నిహి సన్నిహితంగా వాళ్ళు చెల్లించడంలో కలుగుతూ ఉంది వాళ్ళ యొక్క బోధ వల్ల మనకిది లభ్యం అవుతూ ఉంది గనక త్రి సజ్జన సంగతి ఏకా భవతి భవార్ణవ తరణే నౌకా కాబట్టి కాతీకాంత ధన చింత వాతులకివ నాస్తిని త్రి జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ నౌక ఇక్కడికి ద్వాదశ మంజరికా స్తోత్రం అయిపోయింది ఇక నుంచి శిష్యులు చెప్పినటువంటి చతుర్దశ మంజరికా స్తోత్రం ప్లీజ్ సరేనండి నా భార్య నా ధనము నాది అది ఇది అని గృహస్థులంతా వృధా అయిపోతా ఇంకా సన్యాసుల కథ ఏంటి సన్యాసులు రెండు రకాలు నిజమైన సన్యాసులు మూడు రకాలు బతిగా ప్రకారం మూడు రకాలు కపట సన్యాసులు ఒకరు నిజమైన సన్యాసులు రెండు అర్థమైంది సన్యాసిగా ఉండి సన్యాసిగా బ్రతకలేనివాడు మూడోటి వాడు కపటం కాదు మళ్ళీ పాపం సన్యాసి కానీ సన్యాసిగా బ్రతకలేడు అట్లానే జ్ఞానం కలిగిన వాడు కాదు ఇట్లా మూడు రకాలైన వాళ్ళు ఉండరు కొంచెం వాళ్ళని గురించి కూడా డిస్కషన్ వస్తూ ఉంది మధ్యలో మళ్ళీ గృహస్థలు ఎందుకంటే ఇది అది అది ఇది ఇది అది ఈవన తంబే అవిన తంబ ఇవనే చెట్టిలోంచి జటిలోీ చితకేశండి లుంచకేషాయాంబర బహుకృత వేష బహుకృత జటిలోచిత కాషాయాంబర పృథవేష పశ్యన్నీ నశ్యతి పశ్యన్నీ నశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహు పృతవేశర నిమిత్తం బహు పృథవేష భజ గోవిందం భజ గోవ్యుందం గోవిందం భజ మూఢమతే భోవిందో భోవిందో భోవిందో భోవింద జిలా ముత కేశాయాంబర బహుకృత వేష ఇదో తమష సన్యాసి తమస సన్యాసి హమేషా కనపడతా ఉంటాడు జటిలహ ముండి లుంచిత కేశహ జటా జోటారి బాగా పెంచేసి అవన్నీ జడలు కట్టుకొని ఉంటాడు ఆయన జటిల ముండి ఇంకొక ఆయన అవసరం లేదు శుభ్రంగా గుండు జటిలో ముండి ఇద్దరు లుంచిత కేశ అంటే చెల్ల చేసుకొని వెంట్రుకలంతా ఇక్కడ వరకు వేసుకొని మోడర్న్ గా చెప్పాలంటే హిప్పీస్ అంటే అప్పుడు కూడా ఉండుంటారు ఇట్లాంటి వాళ్ళు అందుకని రాశారు రాచారు వారికి కాబట్టి జటిలో ముండి లుంచి తకేసహ కాబట్టి జడలు ధరించుండేవాడు ఒకడు ముండనం చేసుకుని ఉండేవాడు ఒకడు చల్లా చెదరగా భోగి పండలో తలని ఇట్లా ఇట్లా చల్లా చెదర వేసుకుని ఇది చూసినప్పుడు అబ్బా ఎంత వైరాగ్య పురుషుడు చూడండి అసలు తల్ల కూడా దువ్వుకోవడం లేదండి నా తైల సంస్కారం కూడా లేదు ఎందుకని వైరాగ్యం పండిపోతుంది లుంచిత కేశ కాషాయాంబర బహకృత వేష అబ్బా కాషాయం ఉంటే ఎందుకంటే కాషాయం అదొకటి కనుక కాషాయ ధారణ వస్త్రధారణ అది చేసుకొని కనపడుతుంటే అనిపిస్తా అబ్బా ఎందుకంటే ఆది శంకరాచారులు వారు కూడా ఇట్లా ఉండింటారా ఏమి ఏమి విగ్రహం ఏమి విగ్రహం ఏమి రూపం పశ్య నపశ్యతి మూఢ మూఢ అబ్బా వీరు కూడా మూఢుడే భజ గోవిందం మూఢమతే ఎందుకు వచ్చింది అక్కడ మాట చెప్పాను వాడు చేయడం లేదు కనుక చేసేవాడిని అనాల్సిన అవసరం లేదు భజ గోవిందం గోవిందు భజించు ఎందుకని భజించడం లేదు కనుక అక్కడ మూఢ అన్నాడు మూఢ మూఢమతే ఇక్కడ కూడా మూఢ ఎందుకని వీడు చేయడం లేదు అది తమాష వీడు కూడాను చేయడం లేదు సన్యాసిగా కనపడుతూ ఉండాడే కానీ సన్యాసానికి భారం సన్యాసి చేయాల్సిన పని ఒక్కడ చేయడం లేదు అందువల్ల వీణి కూడా మూఢ వచ్చింది ఆ మూఢమతి అనడం ఉంది అది ఒక అద్భుతమైన ప్రయోగం అది అది మూర్ఖుడా కాదు దాని అర్థం మతిహి అంటే మనహ మతిహి అంటే మనహ మనస్సు అది మూఢంగా ఉంది భ్రాంతిలో పడి ఉంది మోహంలో అది అలా అటువంటి దాన్ని కలిగిన వాడు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ మూఢమతిహి పూలని కాదు మూర్ఖులని కాదు అర్థం మతి అంటే మనహ మనస్సు ఎలాంటి మనసు అది మూఢమతిహి అడ్జెక్టివ్ అది మళ్ళీ మూఢమతిహి అంటే మోహంలో పడి మనసు భ్రాంతిలో ఉండేటువంటి మనసు దానిని కలిగి ఉన్నటువంటి వాడు మూఢమతి అంటే మూఢమతిహి కరెక్ట్ గా చెప్పాలంటే అది బహువ్రీహి సమాసం కలది కలవాడు మర్చిపోయి మీరు చిన్నప్పుడు చదువు సమాసం సంస్కృతి లో బహువ్రీహి కాంపౌండ్ బహువ్రీహి సమాసం అది కాబట్టి మూఢమతిహి ఎస్యా ఎవడైతే ఆ మూఢమతిని కలిగి ఉండాో వాడు ఆ మాయలో పడేటువంటి మోహంలో పడినటువంటి మనసుని ఎవడైతే కలిగి ఉండాో వాడు మూఢమతి వీడి కూడా అదే అందువల్ల పశ్చన్ అపి చా పశ్చతి పశ్చన్ అపి వాడు చూస్తూ ఉన్నప్పటికి కూడా ఈ వాడు చూస్తూ ఉన్నా చూడని వాడే ఎందుకని కాషాయం ఏంటి వాడి తెలీా కాషాయం ఎందుకు వాడి జడలే వాడి ముండనం ఏంటి వాడి దండం ఏంటి ఓ దండం ఒకటి పెట్టుకుని కర్రలు కొట్టి పెట్టుకుని పావును కొట్టడానికి పోయినట్టుగా దేనికి ఇదింతా ఎవరికోసం ఇది దేనికి సార్ ఇది ఇప్పుడు ఒక పాలేరు పోతా ఉన్నాడు ఒక సన్యాసిపోతుండే కర్ర ఎత్తుకొని దేనికి అదన్నా మేలు కనీసం పైరన్నా బండిస్తా ఉండాడు అక్కడ నీదేంది సార్ నీది కర్ర ఎత్తుకుని దేనికి అది జాగ్రత్త ఎవడన్నా తీసుకుని కొట్టాడు కష్టం నన్ను అడిగారు చాలామంది మీరు కర్ర ఎత్తుకుని పోవడం లేదా నాకు కోపమయ్యా నువ్వేం ఆచరించవు నాకు ఎదురు పడితే కొడతాను నేను అందుకని నాపోతు లేదనుకో నేను వాటి లేని ఎవడన్నా తీసుకొని కోరుతాను ఏమన్నా నాగు కాబట్టి ఏదో తో దెబ్బలు తినలే కానీ కర్ర దెబ్బలు కూడా మేము తినలేము అందుకని మేము కర్రలు ఎత్తుకొని తిరగలేం మా దగ్గర నుండి కర్ర కనపడదు నీకు కొడితే జన్మలే విరిగిపోతాయి అది జ్ఞానం అనే కర్ర అది అది మహాత్ముల దగ్గర అందింది శంకరుల వారి దగ్గర నుంచి ఆ కర్ర మా దగ్గర ఉంది ఇంకా మళ్ళీ జనం జనం లేనే లేవు ఇంకా అటువంటి దెబ్బ పడిపోద్ది చావు దెబ్బ ఒకటేసారి మళ్ళీ చచ్చేది లేదు ఒకేసారి చావడం మళ్ళీ పుడితే కదా మళ్ళీ చావడానికి అటువంటి కారణం అది కనపడదు కొద్ది ఇన్విసిబుల్ కనిపించేది కాదు అది కాబట్టి పశ్చిన్న పిచ్చ నపశ్యతి ఇవన్నీ చూచినప్పుడు వాడికి ఏమనిపిస్తామని చెప్పండి ఇదన్ని సన్యాసి లక్షణాలే మరి వాడు సన్యాసిగా బతుకుతున్నాడా లేదు మూఢహా వీడు కూడా మూఢడే పశ్చిన్న పిచ్చిన అపశ్యతి వాడు చూస్తాడే గానీ చూరడు అది తమాషా చూస్తాడే గానీ చూరడు స్వామీజీ ఎంత చక్కటి అందమైన ప్రయోగం అది పశ్చి నప్పిచ ఇప్పుడు ఆయన దగ్గర పోయినారనుకోండి మీరు ఇది పశ్చన్నప్పిచ ఏం చెప్తాడు చెప్పండి నాయనా మీరంతా భగవంతుడితే ఆనించండి నా ఆయన ఎందుకని నాకు ధ్యానం తెలియదు నాయన ఏమీ తెలియదు నాయన నువ్వు అది వాడు చూస్తూ ఉన్నాడు మళ్ళీ ఏది ధ్యానం చేయాలని చెప్తాడు ఇతరులకి ఎదుర్దలేనిపోని కాన్ఫరెన్స్లన్నీ పెడతాడు యువత ముందుకు పోవాలంటాడు యూత్ కాన్ఫరెన్స్ అంటే వీడికి పొట్ట పొడిస్తే అక్షరం రాదు పొట్ట నెప్ప ఇంకేమీ లేదు పేగులు వస్తాయేమో అక్షరం రాదు పశ్చన్నపిచ ఇతరులకు బోధించడమే గానీ వాడికి మాత్రం అక్షరమే లేదు మూఢ ఇడియట్ అయితే ఎందుకు చేస్తాడు స్వామిజీ ఇదంతా ఉదరనిమిత్తం బహుకృత వేష ఈజీగా బతకాలంటే ఇంతకు మించింది లేని ఆ సన్యాసం ఈజీ సన్యాసం ఈజీ ఏం అవసరం లేదు మన దేశంలో అందువల్ల చాలా మంది బ్రతుకుతూ ఉంటారు తమ కొన్ని చోట్లయితే ఇప్పుడు మీరు కనుక ఉత్తర హిందుస్థానం పోతే అక్కడ భిక్షగాళ్ళు కూడా సన్యాసిలాగానే కనపడతారు మీకు భిక్షగాళ్ళు కూడాను సన్యాసుల్లోగానే కనపడతారు ఎందుకో తెలుసా వాళ్ళు కూడా కాషాయం వేసుకునే ఉంటారు అక్కడ కాషాయం వేసుకుంటే నాన్నం పెడతారు అక్కడ లేకపోతే పెట్టరు రొట్టి వరకు అందుకని కాషాయంలో వేసుకొని పోతాడు రొట్టి కాషాయం అది అర్థమవుతుంది రొట్టి కాషాయం అంటే ఒట్టి కాషాయం అని దాంట్లో పసలేదు జ్ఞానం లేదు ఏమీ లేదు ఉదర నిమిత్తం బహుకృత వేష ఏదో నాలుగు మాటలు చెప్పిస్తున్నా ఆయన ఏ ఉండదు నాయనా ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు నాయనా ఎక్కడ పోతామో తెలియదు ఆయన మన జీవితం వింతేనాయన నాలుగు రోజులు శృతి మందిరంలో కూర్చుంటే ఎవరినా సన్యాసం అయిపోవచ్చు ఏముంది ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయి మాట్లాడచ్చు ఎంతో మంది ఎందుకో తెలుసా పొట్టబొడిస్తే అక్షరం రానివాళ్లు సన్యాసులుగా తయారయ్యి ఏదో గొప్పతిప్పలుగా ఇదొక లోక వాసన లాగా శాస్త్ర కూడా ఈ ఆశ్రమానికి బట్టి ఉండడం చేత ఈ ఆశ్రమం ఎన్నో పుస్తకాలు రాసి పడేస్తే వాటిని చదువుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు దరిద్రం ఎందుకని దానివల్ల ఏం ఉపయోగం చెప్పు నా నేనున్నాను అనుకోని సభ మీద మాట్లాడమని మాట్లాడగలడేమో మాట్లాడలేడు ఎందుకని ఇప్పుడు కూడా చాకలివాడు కనుక మనం బట్టలు వేసుకుంటే మన వీధికి రానిరాడు అదే మన బట్టలు అయితే ఎక్కడో తిరగచ్చు పోయి ప్రతి వేదిక మీద గర్జించవచ్చు ఎందుకంటే మన బట్టలే కదా అని వేరే వాళ్ళ బట్టలు అనుకోండి వాళ్ళు ఒక్కోసారి స్వామిజీ మనం మీరు చెప్పింది బాగుంది చెప్పండి అని మా ముందర అడిగితే చెప్పడు తర్వాత చెప్తాను నేను ఎందుకని ఈయన పోవాలి ఎందుకంటే ఆయన రాసింది కదా నేను చెప్తున్నా ఏమి కర్మ ఇది ఏమి కర్మ పచ్చన్నపిచ్చన్నపశతి ఇతరులకు బోధిస్తా ఉండడు కానీ వాడికి అర్థం కాలేదు జీర్ణం గాలేదు మూఢహ ఉదర నిమిత్తం బహుకృత వేష కాబట్టి వేష అని ఇప్పుడైతే ఆచార్యులు వారు అన్నారు అన్నమాట వేష అంటే వేషం వేసుకునేవాడు నటుడు అది వేషం ఊరు ఇప్పుడు మనం ఏమంటాం ఏమంటే డ్రెస్ చేసుకుని రాడు అంటాం కానీ వేషం వేసుకుని రాని అంటామా ఏమండి పోదాం సినిమా పోతాం తొందరగా డ్రస్ చేసుకుని రండి అంటారా చొక్క వేసుకుని రండి అంటారా ఏమండి తొందరగా పోయి వేషం వేసుకుని రండి వేషం వేశాడు అంటే వాడు నటుడు అర్థం అంతే ఇంకేళదు అసలు ఇప్పుడు సినిమాల్లో టీవీల్లో రంగస్థలాల మీద నటులు కనపడతారు చూడండి కొంతమంది వాళ్ళు కూడా తమస్సగా సన్యాసం వేసుకొని కమండలం అది తెచ్చుకొని మనం చూసి నవ్వుతాం వాళ్ళని ఇప్పుడు కమిడియన్స్ కొంతమంది వాళ్ళు కావాలని నవ్వించడానికి వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఇస్తారు ఆ క్యారెక్టర్లో ఆయన కాశీకి పోయాను రామహరి గంగతీర్థంబు తెచ్చాను రామహరి మనం నవ్వుతూ ఎందుకంటే వాడు నటుడు అని మనకు తెలుసు అర్థమవుతుంది కానీ ఇక్కడ దరిద్రం ఏంటో తెలుసు ఇక్కడ దౌర్భాగ్యం కనీసం నాటకంలో అయినా సినిమాలు వాడు నటుడు అని వాడికి తెలుసు మనకు తెలుసు కానీ ఇక్కడ సన్యాసులతో బాధ ఏంటో తెలుసా మనకు తెలుసు వాడికి తెలీదు ఏది మనకు తెలిసింది వాస్తవానికి వాడికి తెలుసు మనకు తెలియదు ఇది తమాష వాడికి తెలుసు వాడి సన్యాసి కాదని మనం మాత్రం స్వామి వాడు ఏమి ఇంకా మృత్యువు రాలేదేమీ ఎందుకంటే ఇప్పుడు అర్థం అవుతుంది ఇంకా నాటకానికి దీనికి డిఫరెన్స్ కనీసం నాటకంలో వాళ్ళతో కూడా వీళ్ళని పోల్చడానికి లేదంటాను నేను నాటకంలో ఒక నటుడి క్యారెక్టర్ వేశాడు అంటే సన్యాసి క్యారెక్టర్ వేసిన వాడికి వాడికి తెలుసు వాడు సన్యాసి కాదని వాడు నటుడేనని వాడికి తెలుసు అట్లాగే మనకు కూడా తెలుసు వాడు నటుడేనని కానీ ఇక్కడ మాత్రం మనకేమో యథార్థంగా సన్యాసి కనపడతా ఉండాడు వాడికి మాత్రం తెలుసు వాడు సన్యాసి కాడని ఉదర నిమిత్తం బహుకృత భోజనం కోసమే నేను బ్రతుకుతున్నాను అది తమాషా కాబట్టి జ్ఞానం ఉండదు వైరాగ్యం ఉండదు సాధన ఉండదు శాస్త్రం ఉండదు ఏది ఉండదు ఎందుకని ఉదర నిమిత్తమే కదా అది ఉంది చాలు పొట్టే కైలాసం ఇంకంతకన్నా ఇంకే లేదు ఇది ఉదర నిమిత్తం బహుకృత దీనివల్ల పవిత్రమైనటువంటివి కాషాయం అది కనుక జ్ఞానం లేని వాడి వేస్తే వాటి పవిత్రతను అవి కోల్పోయినట్టే ఉంటాయి ఇతరులు ఇతరులకు చూసినప్పుడు ఎంతో హాస్యాస్పదంగా గోచరిస్తాయి పరమ పవిత్రమైన మహాత్ములు అందుకే వేశారు ఎందుకని ఫైర్ లాగా ఉంటుంది ఎక్కడైనా దూరంగా మన ఒక నిర్జన ప్రదేశంలో ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో లేకపోయిదో కిలోమీటర్ల దూరంలో ఒక సన్యాసి కనుక కూర్చొని ఉన్నాడంటే నుంచి కనుక మనం చూస్తే ఒక నిప్పులాగా కనపడతాడు ఎందుకంటే కషాయం కనుక కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి వైరాగ్యానికి జ్ఞానాగ్నికి ప్రత్యేకంగా గోచరించేటువంటి కాషాయం అనేటువంటిది ఉదర నిమిత్తం కేవలం పొట్టపోసుకోవడానికి బతకరాని చెతగానేటువంటి వాళ్ళంతా ఇలా చేసుకుంటూ పోతా ఉన్నారంటే వాళ్ళు కూడా జీవితాల్ని అన్యాయం చేసుకుంటూనే పోతూ ఉన్నారు అని దీంట్లో ఇకపోతే పోనే వాళ్ళు సరే అట్లా మిథ్యాచారులు మిథ్యాచారులు కాకుండా సన్యాసులు కాకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి మిథ్యాచారులు మిథ్యాచారులు కాకుండా సన్యాసులు కాకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి అంగం గళితం ఫలితం దర్శన్న జాతం తుండం ృథోాతిహీత్వారండ తదపి నమోతే ఆశాపిండం తదపి నమోతే ఆశాపిండం భజ గోవిందో భజ గోవిందం గోవిందో భజ మూఢమతే భజ గోవిందో భజ గోవిందం గోవిందం భజ మూఢ జ గోవిందం భజ గోవిందం అంగం గళితం ఫలితం ముందం అంగం గళిత ఫలితం ముందం దశన విహీనం జాతృ వృద్ధో యాతి గృహీవా ఆశాపిండం భజ గోవిందోవి గోవిందం భూఢమతే భజ గోవిందో భజ గోవిందం అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం ఇది మందే ఇది సన్యాసి నుంచి సంసారికి అంగం గళితం దేహం సడలిపోయింది ఏదో ఒక ముప్పై సంవత్సరాలు వాడేసినటువంటి అంబాసిడర్ కారు లాగా గుట్ట గుట్ట గొట్ట గొట్ట టక్క ట ఎక్కిన ముదురుకొని పోయాలి ఒకరు తోస్తే కానీ కదలదు ఎక్కామనుకోండి టెక్క టెక్క చెక్క టెక్క పోయినంత దూరం తబడానే పోయినంత దూరం ఎక్కడ పోతావు టకా టకాటికా టికాటికా అట్లాగే ఈ దేహం అంగం గళితం ఏది వృద్ధో యాతి వృద్ధా యాతి ఆ వృద్ధుడు పోతా ఉండాడు అది సమాష వృద్ధుడు పోతా ఉంటే అంగం గళితం ఈ దేహం అంతా ఊడిపోయినది కాదు అందుకని శబ్దం వస్తుంటుంది మామూలు పోతుండే శబ్దం రాదు వృద్ధుడు పోతుండే శబ్దం వస్తుంది ఏంటి ఆ శబ్దం చెప్పండి కర్ర గృహిత్వ దండం టక్ టక్ కానీ తమాషండి అట్లాగే ఉంటానుకో టక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ అంటది అదేంటి అనేది అదేందని టక్ అనేది కర్ర టిక్ అనేది మోకాలు ఎక్కడైనా చూడండి కాలు ఇట్లా మడిచాడా సౌండ్ వస్తుంది చెయ్యిట్లెత్తాడా సౌండ్ వస్తుంది తలిట్లా తిప్పాడా సౌండ్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ సౌండ్కి శృతిలాగా లోపలించి జీర్ణం కాదు కనుక అంగం గళితం సరేనా దేహం ఏమో ఇట్లా శిథిలం అన్నీ ఊడిపోయి ఉంటాయి అన్ని ఎక్కడ అంగం గళితం ముండం ఫలితం సరేనా ఇది రెండు అంటే తల బాగా నరిసిపోయి ఉంటుంది తెల్లగా కొందరికైతే అంటే ఆ నెరిసిపోయిన వాళ్ళైనా ఏదో మాంజా వేసుకోగలరు కానీ కొందర అసలు ఊడిపోతాయి ఇది చేసేది ఏమీ లేదు అనే కొన్ని కొత్తవి కనిపెడుతుంటారు అనుకోండి ఇప్పుడు తలెట్లాగైతే నిలిచిపోతే మాంజా వచ్చిందో ఇప్పుడున్న రెండున్న చాలు అంటుండారు ఇప్పుడు రెండున్న చాలు మీకు కొండలాగా చేసేస్తాం మేము దాన్ని ఇప్పుడు వచ్చుడాయి కొత్తవి చూడాయి తెలియదా మీక తెలుసుకోండి తెలుసుకోండి ఎంట తెలుసు అదే ఆ రెండుంటే ఆ రెండింటిని అల్లి దానికి ఒకటి మళ్ళీ కూర్చోటి తయారు చేసి దాన్ని దీన్ని అల్లి అంతా చేసి మనం పెట్టేస్తే మనం అక్కడి వాళ్ళు అంటారు చూడండి ఇది చేయకముందు డెబ్బై చేసిన తరువాత ఇదే ఫలితం ఉండం కాబట్టి అంగం కలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం తుండం నోరు దశన విహీనం జాతం లోపల ఉండేటువంటి పళ్ళన్ని పోయినాయి సరేనా అవి ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉండింది మాట స్పష్టంగా ఇప్పుడు భగవద్గీత చెప్తుంటే అర్థమే కావడం లేదు బ్రహ్మాత్మక పార్థి అర్జునంటే శృతి మందులు జరిపోయిందండి బాబోయి ఇంత ముందు అంత పటిష్టంగా వస్తుంది ఇప్పుడు రాశన విహీనం జాతం తుండం కాబట్టి నోట్లో ఉండే పళ్ళన్ని ఎప్పుడైతే పోయి ఇంకా మాట లేదు ఇప్పుడు ఏమిటిది వృద్ధాప్యం వృద్ధ వృద్ధ యాతి గృహిత్వ దండం కాబట్టి ఇంత జరిగిపోయింది దేహం అంతా బాగా లూజ్ అయిపోయింది ఎక్కడికెక్కడ ఊడిపోయిండే ఊరికెట్లాచింగ్ ఉండదు కొంత ప్యాచ్ వర్క్ జరిగి ఉండదు ఎక్కడెక్కడ అక్కడక్కడ వేసుకొని ఉండేది అంత మాత్రం ఉంది అంత ఎటువంటి వృద్ధులు చూడండి అంగం గళితం ఫలితం ఉండం దశన విహీనం ఇప్పుడు నడవడానికి శక్తి లేదు వృద్ధ యాతి గృహీవా దండం కాబట్టి దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం వృద్ధ దండం గృహీత్తి గచ్చతి వృద్ధో యాతి గృహీత్వా దండం వృద్ధ దండం గృహీత్తి గచ్చతి కాబట్టి కర్ర పట్టుకొని పోతూ ఉండాడు ఒడుగుతూ తదీ నతి ఆశాపిండం అప్పుడు కూడా తనే కదలలేని స్థితిలో ఒక మూట మోస్తా ఉన్నాడు అది పిండం ఆశాపిండం ఆశ అనేటువంటి మూట కోరికల మూటని పైనేసుకొని పోతా ఉన్నాడు అని ఇది ఏమి సాధించాలను చెప్పు ఏమి సాధించాలి ఆ దశలో కూడాను వదిలిపెట్టడం లేదు ఇట్లా వెరీ ఇంపార్టెంట్ ఆ దశలో కూడా కాబట్టి ఇంకా దేహం ఉపయోగం లేదు ఇంతకుముందు మనం చూసినట్టుగా తినాలనుకున్న దేహం తినలేదు చూడాలనుకున్న కళ్ళు చూడలేవు తిరగాలనుకున్న కళ్ళు తిరగలేవు తిన్నా కూడా జీర్ణం కాదు ఇటువంటి పరిస్థితుల్లో కూడాను ఆశలు కదులుతూనే ఉన్నాయి దేనికోసం దేనికోసం ఇదంతా అసలు వాస్తవంగా చూస్తే వృద్ధాప్యం ఎట్లా ఉండాలి ఇట్లా ఉండడానికి లేదు కానీ భయంకరంగా అందరికి ఇట్లాగే ఉంది ఇప్పుడు శ్రమించకుండా ఏది సాధించలేరు ఎవరు ఈ ప్రపంచంలో బ్రతికంతా శ్రమిస్తారు ప్రతి మనిషి అందరూ శ్రమించారు శ్రమించకుండా బ్రతికాయని మనం అనుకోలేము కాబట్టి మన మనం శ్రమిస్తాం మన వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం శ్రమిస్తాం ఇలా శ్రమించడంలో మధ్యలో ఎన్నో బాధలు తప్ప దుఃఖాలు తప్పో కష్టాలు తప్పో కన్నీళ్లు తప్పవు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి శ్రమిస్తేనే ఇప్పుడేమో కానీ ఆ రోజుల్లో చిన్నతనంలో అలాగే పుస్తకం పెట్టుకొని రాత్రి బోళ్ళకి కూర్చొని చదివాము మేస్టర్లు కొట్టిన దెబ్బలు తిన్నాం అదంతా శ్రమిస్తేనే వచ్చింది అలా శ్రమించిన తర్వాత మనం ఒక సర్టిఫికేట్ తీసుకొని ఓ పట్టభద్రులం తర్వాత ఉద్యోగం కోసం శ్రమించి ఆఫీస్ ఆఫీస్ తిరిగాం ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత వివాహం వివాహం అయిన తర్వాత కాలం సంతోషపడ్డామో తెలియదు పిల్లలు కలిగిన తర్వాత మన ఆశలు పక్కన పెట్టి వాళ్ల కోసమే శ్రమించాం వాళ్ళని పైకి తీసుకొని రావాలని శ్రమించాం వాళ్ళని ఉత్తీర్ణులు చేయాలని శ్రమించాం వాళ్ళని సమాజంలో ఒక మంచి స్థాయిలోకి తీసుకురావాలని శ్రమించాం వాళ్ళకి వివాహం చేశాం వాళ్ళకే పిల్లలు పుట్టారు ఆ పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళని పైకి తీసుకురావాలని ఈ లోపల రిటైర్మెంట్ వచ్చింది పదవీ విరమణ పదవీ విరమణ అంటే ఏంటి దాని అర్థం నువ్వు పనికిరావు అని అర్థం అంతేనా లేకపోతే కంటిన్యూ చేయొచ్చు అయిపోయింది ఇంక నువ్వు బాబు అని చెప్పేసి అక్కడ విరమణ ఆ తరువాత చింతలు ప్రారంభం మరి ఇంత జీవితమ శ్రమపడి బాగా అర్థం చేసుకో బ్రతుకులో పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చినంత వరకు శ్రమించినటువంటి వ్యక్తి ముసలితనంలో కూడా మానసికంగా శ్రమించడం అనేది దుఃఖాన్ని అనుభవించడం అనేది తయారు చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం ఏం తృప్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసిన వాడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడా లేదా కనుక ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు శ్రమించాను కాబట్టి రాత్రి విశ్రమించి నిద్రపోయి హాయిగా మళ్ళీ ప్రశాంతంగా లేస్తాడు కదా ఎందుకని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డాడు కనుక అదే చిన్నప్పుడు బాల్యము నుండి వృద్ధాప్యం వరకు శ్రమించినటువంటి వ్యక్తి కనీసం వృద్ధాప్యంలో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు ఎందుకని ఉండలేకపోతున్నాడు ఆశలు ఆశలు అప్పుడు కూడా ఆశే ఏమి ఆశ చెప్పు ఏం కావాలి నీకు ఇప్పుడు ఏం చేయగలవు ఏం తింటావు ఏం అనుభవిస్తావు నువ్వు అనుభవించాలనేటువంటి కోరిక నీకుండచ్చేమో కానీ అనుభవించడానికి ఏది శక్తి మనసు పరుగులెత్తుతూ ఉంది అటు చూస్తే దేహం సహకరించదు ఇటు చూస్తే ఇంద్రియాలు ఉపకరించవు సరేనా దేహం సహకరిస్తుందే మనసులో ఉంది హోరు గాలి నేను అనుభవించాలి ఇది అనుభవించాలనేటువంటి భోగేచ్చంతా మనసులో ఉంది కాని దేహం మాత్రం సహకరించేటట్టు లేదు ఆ భోగానుభవం కావాలనుంది కానీ భోగానికి అవకాశం లేదు ఇంద్రియాలు సహకరించడం లేదు అన్ని బలహీనమైపోయినాయి అంగం గలితం ఫలితం విహీనం దశల విహీనం జాతం తుండం ఇంకేంటి వృద్ధోజాతి గృహీత్వాదన్నావు ఇప్పుడు కూడా ఏమిటి ఆశలు ఇంకా కావాలి ఇంకా కావాలి ఏం కావాలని నీకు చెప్పు ఆశ తీరినా దుఃఖమే ఆ దశలో తీరకపోయినా దుఃఖమే అది భోగేచ్చ కదా అదిగోనండి నేను ఏదో తినాలి ఏం తింటావా నువ్వు నేను పిజ్జా తింటా తిను తర్వాత తెలుసు తినలేదనుకోండి దుఃఖం ముసలివాడికి తినాలనే భావన వచ్చిన తర్వాత తినలేకపోతే దుఃఖం తిన్నాడనుకోండి నాలుగు రోజుల దుఃఖం చూడండి ఎట్లా ఉంది కాబట్టి అంత దుఃఖమే కాబట్టి ముసలితనంలో వృద్ధాప్యంలో కోరికలన్నీ దుఃఖాన్ని తెచ్చిపెడతాయి అంతకన్నా ఇంకెళ్ళి ఎందుకు ఆశలు చెప్పు ఈ ఆశల వల్ల ఏం చేయాలి ఏం కావాలి నీకు చెప్పు స్వామిజీ నాకు ఒక కారు ఉండాలి ఎన్ని కావాలి నీ కార్లు ఒక కారు ఉండేవాడు రెండో కారు కావాలంటే రెండో కారు ఉండేవాడు మూడో కారు కావాలి మూడో కారు కావాలి నాలుగు ఏ ఊరికి ఇది అభిమానం జ్ఞాన ప్రతిబంధకత్వాత నిన్న చూచినట్టుగా నాకు పది కార్లు ఉండయి పదిట్లో ఎక్కి చూద్దాం కారులు పది ఉన్న మనిషి ఒక కారున్నాను ఎక్కుతావు అంతేనా దాంట్లో కూడా ముందుంటే వెనకుండవు వెనకుంటే ముందుండవు వెనక్కున్న కూడా ఒక సైడే లెఫ్ట్ ఉంటే రైట్ ఉండవు రైట్ ఉంటే లెఫ్ట్ ఉండవు ఏ పక్కన మధ్యలో ఉండవు ఇంక దేని చెప్ప నాకు ఇంత బిల్డింగ్ మా బిల్డింగ్లో పద్నాలుగు రూములున్నాయి ఇదేని ఏం చేసుకుంటాం పద్నాలుగు రూములున్నాయి పద్నాలుగు రూముల్లో పోయి భోంచేస్తావా పద్నాలుగు రూములో నిద్రపోతావా ఒకే ఒక రూము ఆ రూములో పది కుర్చీలు ఉన్నాయి కుర్చీ అనేది ఒకే కుర్చీ ఒకే మంచం ఆ మంచంలో కూడా లెఫ్ట్ ఉంటే రైట్ ఉండడు రైట్ ఉంటే లెఫ్ట్ ఉండడు మధ్యలో ఉంటే లెఫ్ట్ రైట్ ఉండడు ఏదో ఒక కార్నర్లోనే ఉంటాడు చెప్పండి బట్టలు ఒక యాభై ఉండాయి ఎన్ని వేసుకుంటాం ఒకటే ఒక ప్యాంటేనా నాలుగు ప్యాంట్లు చెప్పండి ఒక నాలుగు ప్యాంట్లు నాలుగు చొక్కాలు ఐదు కోట్లు వేసుకుని పోతే చూసేవాళ్ళు అనుకుంటారు బయ్ ఎవరిది ఎవరి వ్యక్తి విచిత్రంగా ఉండడు ఎవరి చూసారు కళ్ళ చోడు ఒక్క కళ్ళ చోడు వేసుకోగలం నాలుగేడు వేసుకుంటాం చెప్పండి ఏదైనా అంతే ఇప్పుడు నాలుగు కళ్ళ చోడు వేసుకోలే ఒక్క వాచ్ వేసుకుంటావు కానీ వరుసగా అప్పుడు హాస్పిటల్ పోవాల్సి వస్తుంది ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే బాగా చూడండి మీరు ఏదైనా ఒకటే ఇవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా నీకు ఎన్ని ఉన్నా నీకు ఒక ఉపయోగపడేది ఒకటే గనక ఈ ఒకటి ఒకటి ఒకటి ఒకటి అని ఏం తెలియజేస్తున్నాయి తెలుసా కాబట్టి నువ్వు నమ్ముకోవలసింది ఒక్కడనే కానీ ఇంకా ఉన్నాను కాబట్టి నీ ఆశలంతా ఇటు తిరగాలి కాబట్టి వృద్ధాప్యంలో అన్ని బాధలే కారణం అందుకని వృద్ధావస్థ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్తహ మనం చూసాం చూసారా బాలస్థావతి క్రీడాసక్త అనే శ్లోకంలో కాబట్టి వృద్ధావస్థ ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చిందో నేను పెద్దోడిని అంటాడు ఏ పెద్దడవే నువ్వు నాకు అనుభవం అంటాడు అనుభవానికి సంబంధించిన జ్ఞానమేంది నీకు అనుభవం ఏంది బ్రతికితే అనుభవం ఉంటుంది అనుభవం కాదు కావాల్సింది జ్ఞానం జ్ఞానం లేని అనుభవం ఎవడికి కావాలి కనుక నువ్వు ఆనందంగా బ్రతకగలిగితేనే అయ్యో మా తాతగారు ఎనభై సంవత్సరాల వయసు వచ్చాయి ఓ ఎంత జ్ఞానంతో ఉండాడు అని అనుకోవాలి వాళ్ళు అబ్బా ఎనభై మా కన్నా ఎక్కువ ఏడేస్తూ ఉంటాడు ఏం ఉపయోగం ఏం దేనికి ఏడుస్తున్నాడు అన్ని ఉదయం లేచిన నన్ను ఎవరూ పట్టించుకోలేదండి వృద్ధోయాతి గృహిత్వాదండం ఇప్పుడు అంటాడు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు వీళ్ళందరి కోసం నేను కష్టపడ్డాను నేను రాత్రి బవళ్ళు ఒక్కడ నన్ను పట్టించుకోవడం లేదు నీకు అన్నం పెడుతున్నారా లేదా పెడుతున్నారు నీకు బట్టలు ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు కర్ర ఇచ్చారా లేదా ఇచ్చారు ఇంకేం చేయాలి వాళ్ళు కర్రతో కొట్టమంటావా నిన్ను పట్టించుకునేది వాళ్ళు అసలు నిజంగా చెప్తా మీరు చూడండి ముసలి ఇది వాళ్ళ ఇనే నేను చెప్తాను ముసలి వాళ్ళు ఇది అంటారు ఒక్కరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని నువ్వు అదృష్టవంతుడు వయ్యా ఎవడు పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకో భగవంతుడిని ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడతా వస్తుంది కూడా భగవంతుని గురించి ఆలోచించడానికి టైమే లేకపోయాయి నీకు ఆయన పట్టించుకోవడానికి టైమే లేకపోయి వీళ్ళని పట్టించుకోవడంతో సరిపోయా ఇప్పుడు వాళ్ళని పట్టించుకోలేదని మళ్ళీ వాళ్ళని పట్టించుకుంటారు ఇప్పుడైనా పట్టుకో భగవంతుడు ఇది ఇంపార్టెంట్ కనుక వృద్ధాప్యంలో గనక మనల్ని ఎవ్వరూ పలకరించకపోతే అంతకు మించిన అదృష్టమైన దశ మరొకటి లేదు హాయ్ ప్రశాంతం ఆనందం నీలో నువ్వు ఉండొచ్చు నువ్వు కళ్ళు మూసావనుకో ఆనందంగా నీలోనే ఉండొచ్చు కళ్ళు అంత భగవత్ స్వరూపంగా చూడవచ్చు ఎవరు ఎట్లన్నా ఉండని ఈ దశలో మార్చే ప్రశ్నే అంతేగాని నేను అంత సంపాదించిన ఇంత సంపాదించినా అదంతా ఏమవుతుందో నా కళ్ళ ముందే నేను కళ్ళు ఏమవుద్ది ఇంకా గౌరవం అవుతుంది దానికి ఏం చేస్తావు నువ్వు నీ అంత వాతుల కిమ్ తవ నాస్తి నీ అంత లేడని అనుకుంటున్నావా నువ్వు నువ్వు తయారు చేసిన ప్రపంచమై ఇది ఏది ఎందుకు జరుగుతుంది అలా జరుగుతుంది మా పిల్లకాయలంతా పాడు చేసేస్తారేమో చేసేస్తారు ఏం వాళ్ళ కంటివి ఎందుకని ప్రారంభం నీది కొన్ని జీవితంలో ఊడిపోతా ఉంటే సరేనా భగవంతుని వేడుకుంటా ఉండాల భగవాన్ ఇవన్నీ సరిగా నా జీవితంలో తగులుకున్నాయి అవి పోతా ఉండయి ఉన్నప్పుడు అది చెప్పాను చూసారా స్వం స్వామి మర్చిపోవాకండి ఆయన సుత్ ఆయన తీసుకుపోయాడు మనకు కాబట్టి జీవితంలో ఏవేవి దూరం అయిపోతూ ఉండినా అవన్నీ మనల్ని భగవంతుని దగ్గరికి తీర్చడానికి వస్తున్నాయి కాబట్టి ఈ రోజు వయసు పోయింది అన్ని పోయిన వృద్ధాప్యం వచ్చింది ఎందుకో తెలుసా ఇంకో రకమైనటువంటి భోగేత్య అవసరం లేకుండా కేవలం భగవంతుని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం గనక అంగం గళితం ఫలితం ముండం దశన జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వా దండం తదపి నముంచష పిండం అగ్రే వన్ పుష్ే భాను రాత్రుబుక సమర్పితాను కరతలక్షా తరుతల వాస కరతల భక్ష తరుత వాస తదిచతి ఆశాపాశ తదీ నముచే ఆశాపాశ భజ గోవిందజ గోవింద న్గ్రే ముందు ఫ్రంట్ అగ్రి ముందు మనకన్నా ముందు వన్హిహి వహ్ని అని ఉంటది పలకాల్సింది వన్హి మీ చెప్పాను ఎంత ముందు అగ్రి వన్ ముందేమో అగ్ని వెనకేమో సూర్యుని వేడి రాత్రౌ రాత్రిపూట చుబుక సమర్పిత జానుహు జానుహు చుబుక సమర్పిత ఇది జానుహ అంటే ఇది ఒక మోకాళ్ళు ఈ మోకాళ్ళ ఎలా అయితే ఆ చుబుక అంటే ఈ గడ్డం ఉందో అది తీసుకొని వచ్చి మోకాళ్ళలో అలా ఉంటారు జున్న కొందరు ఇదంతా చలి వ్యవహారం చలికి కాబట్టి చలి ఎక్కువగా ఉండేటప్పుడు ముందు మంట వేసుకొని కూర్చొని ఉంటారు చలికి మరి ముందైతే సరే ఎట్లా వెనక సూర్యుని యొక్క వేడి ఆహా కాబట్టి సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయం కాకముందు ముందు అగ్ని వేసుకొని మంట వేసుకొని చలిగాచుకుంటూ ఉంటాడు అదే గనక సూర్యోదయం అయిన తర్వాత ఆ వెనకంతా కూడాను ఆ సూర్యుని యొక్క ఎండలో చలిగాచుకుంటూ ఉంటాడు రాత్రిపూటైతే జానుహం చుబక సమర్పిత కాబట్టి గడ్డానికి తగిలించేస్తాడు ఈ రెండు కాళ్ళు తీసుకెళ్లి ఎందుకో తెలుసా ఇది దానికి టచ్ అయ్యేటప్పటికి కొద్దిగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది తమ ఇదో ఇది భగవంతుడు ఎన్నో మన చలిగా ఉంటుంది అనుకోండి అప్పుడేం చేస్తాం అంటే ఈ చేతికి చలే ఈ చేతికి చలే రెండు గర్వతి వేడి కాబట్టి ఇక్కడ మోకాళ్ళ దగ్గర చలే కానీ చుబక గడ్డం దగ్గర చలే ఇది అక్కడ పెట్టి కాస్త వేడిగా సన్నతానే పట్టుకొని వేడిగా చూడండి అంటే ఇతను సన్యాసి అన్ని వదిలిపెట్టినటువంటి వాడు ఏమి లేదు ఏమి లేదు ఇంతకు ముందు ఉన్నవాడు సూడ సన్యాసి ప్లీజ్ మర్చిపోపకండి వాడు కపడ సన్యాసి పాప ఇతను కపడ సన్యాసి కాదు అగ్రే వన్ హిహి పృష్టే భానుహు రాత్రుభక సమర్పిత జానుహు కరతల భిక్షా తరుతల వాసహ్ భిక్ష తీసుకొని జీవిస్తాడు మాతా భిక్షాందేహి అంటూ కాని ఆ భిక్షకి ఒక అంత పాత్ర కూడా లేదు అక్షయ పాత్ర కూడా లేదు ఆటోమేటిక్ అక్షయ పాత్ర ఆటోమేటిక్ అతను కావాలనుకుంటే పాత్ర తయారైపోతుంది వద్దు అనుకుంటే వద్దు యోగమా స్వామి మిరక్కలదా మిరకలే ఇదిగో తయారు పాత్ర తయారైపోయింది కర్రతల భిక్ష ఎప్పుడు కావాలంటే తయారు చేసుకోవచ్చు పాత్ర రెండు చేతులు కలిపామో పాత్ర కర్రతలే భిక్ష తరు తలే వృక్ష తలే వాసహ అదే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాడు అనుకోండి ఆ అక్షయ పాత్ర కూడా లేదు ఒక గిన్నె తీసుకుపోవడం కూడా లేదు ఎందుకని అది ఉన్నా కూడా అని ఒక పొససి ఉన్నసి అనుకుంటాడాడు ఎందుకు లేదు కూడా అని అది కర తల భిక్ష ఎవరిచ్చినా అట్లా తినేయడం ఎక్కడో నీళ్లు పోస్తే తాగేయడం చేయిగడుక్కోవడం పోవడం చెట్టు కింద కూర్చోవడం అంతే ఆకాశమే సీలింగ్ చెట్టు కాదు చెట్టు ఫాల్స్ సీలింగ్ అర్థమవుతుందే ఆకాశమేమో సీలింగ్ చెట్టు ఏమో ఫాల్స్ సీలింగ్ మనం చేస్తా ఇంటికి కప్పు ఉంటుంది మళ్ళీ కింద పిఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇక్కడ కూడాను ఆకాశమేమో కప్పు చెట్టు ఉందో ఫాల్స్ సీలింగ్ కరతల భిక్ష తరుతల వాస తదపి నా ముంచతి ఆశా పాశ ఇదేంటాలం ఆశనే అట్లాంటి వాడిని కూడా వదిలిపెట్టదట ఆశ వాడు కూడా గొడవ పెడతాడంట వాడు ఎవడన్నా వచ్చి గానీ కూర్చుంటే ఆ ఈ చెట్టు నాది నువ్వెందుకు కూర్చున్నా అన్నీ వదులుకొని వచ్చి అన్ని వదులుకొని వచ్చి తరతల బిచ్చ తరతల వాసహ ఆ చెట్టు నాది అనే గొడవ అంటే దాని అర్థం ఏంటంటే అన్ని వదిలిపోయినా ఇప్పుడు సన్యాసికి సంసారికి ఏ లేదు గొడవ పోతే ఇతను ఏడుస్తాడు పోతే అతను ఏడుస్తాడు అంతే ఇంకేం లేదు ఏడుపు తప్పదు ఆ పోయింది ఏదో పోతుంది అంతే ఆ టైం వస్తే నీకు చెప్పకుండా పోతుంది ఉన్నది చెప్పకనే పోతూంది ఆ ఉన్నది చెప్పకనే పోతూంది Ranunna di Thane Rabotundi Unna di Cepakane Pothundi Ranunna di Thane Rabotundi Poyindi Aayuvu Vocche Dimruthyuvu Poyindi Aayuvu ు మృథు నిలవని కాయము సావు కుతాయము నీలవని కాయము సావు కుతాయము వసూసి నీ వసంత బీరబూసి చిగరించవు మూడు తరువులు నీ దయ మాయద తాకిన గానీ నీ దయమాయత తాకిన గానీ చిగురించవు మా బ్రతుకులు వసంతో విర పూసిన గాని చిగురించవు కాబట్టి ఏదైతే ఉందో అది పోతా ఉంది రాబోయేది మృత్యువు పోయిందంత ఆయువు ఎంత దాచుకున్నా దాచుకోలేము ఇది తెలిసే సన్యాసం పుచ్చుకున్నాడు అటువంటి సన్యాసిని కూడా ఆశ వదిలిపెట్టడం లేదు ఆశా పాశ అది ఆశా పాశం పాశము ఇదే యమపాశం అంటే ఇంకేయ్యం లేదు పాశ అనేదే పాశం పాశం అంటే త్రాడు. మనం అంటాం చూడు యముడొచ్చి పాశం విసిరి తీసకపోయాడు అని ఎక్కుండా పాశం యముడి దగ్గర తాళ్ళు ఉండాలి ఏమైనా ఫ్యాక్టరీ ఉంది అక్కడ తాళ్ల ఫ్యాక్టరీ ఇంత మందికి ఇన్ని పెట్టుకొని ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి ఒక పెద్ద తాళ్ల ఫ్యాక్టరీ ఉండాలి ఏమీ అది చాలా కష్టం యముడికి అన్ని తాళ్లు పెట్టుకొని ఎవడెవడు తాడు ఏది వండిపోయి పట్టుకొని వస్తానని లే తాళ్లు మనమే పెట్టుకొని ఉంటాం ఆయన వచ్చి పట్టుకొని అది ఆశా పాశము తాకడు నిడువు లేదంతం రాజేంద్ర భాగవతంలో చెప్పినట్టుగా దాని పొడవ ఎంతో చెప్పడానికి లేదు అంత పొడవ అనేటువంటి పాశం ఆశ అనేటువంటి పాశం మన దగ్గర ఉంది అది మన దగ్గర ఉంది గనక ఆయనకి ఈజీ అసలు లేదనుకోండి కష్టం ఉంది గనక దాన్నే పట్టుకొని ఈ ఆశ మన దగ్గర ఉందో దాన్నే పట్టుకొని యముడు తీసుకుపోతూ ఉంటాడు గనక అది యమ పాశం పాశశతైర్బద్ధ దైహి కాబట్టి ఒకటి కాదు రెండు కాదు భగవద్గీతలో చెప్పినట్టుగా వంద పాశాలు అట అన్ని చేత బద్ధుడై ఉన్నాడట ఒకటి గనక గట్టి ఉంటే మనం తెంచేసుకోవచ్చు కానీ వంద పాశాలని భగవద్గీత దైవాసుర సంపద విభాగ యోగం కాబట్టి శతైహి వంద పాశాలు వంద తాళ్లతో కట్టుకుని ఉండేవాడు అంటే ఒక్కొక్క తాడు ఓడ ఇంకో రెండో తాడు వచ్చి తగులుగా ఉంటాయి ఇది వచ్చిన బాధ కాబట్టి ఇటువంటి వాళ్ళని నష్టాత్మనహ అల్ప అన్నది భగవద్గీత నష్ట అల్ప బుద్ధయ వీళ్ళు గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళు కాదు అల్పబుద్ధులు ఎందుకో తెలుసా అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి దాని మీద వాళ్ళ మనసుకు పోతూ ఉంది కనుక అల్ప బుద్ధయ దాని వల్ల ఏమవుతుంది పోగొట్టుకుంటారు నష్టాత్మనహ అల్ప ఏదైతే నశించిపోతాయో అటువంటి వాటిని పట్టుకుంటూ ఉంటారు కనుక ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సన్యాసి గృహస్థుడైన ఎవడైనా ఏ ఆశ్రమంలో ఉండవు అనేది కాదు నీ మనసులో ఏముందనే దేవుడి ప్రధానమైనటువంటి విషయం మనసులో ఉండవలసింది ఆశలు కావు ఎందుకని అవి ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తాయి మనసులో ఉండవలసింది అచ్యుతుడే గాని ఆశలు మాత్రం కానీ కావు ప్రజా ఓ ్రాహణే్య శుభమస్సు నిత్యం భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రాహ్మణసూ నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యా